శ్రీ గు్రహ్మ పంజ సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ వందే గురు పరపరాయన్ మమాంగా బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర మామ బ్రహ్మ నిరాకరోత్రాకరణమనిరాకరణం మేస్తు निरते ते ओम నిదతే ఉపనిషత్సూ ధర్మాస్ నాహమోగ్యం పశ్యామీతి याया సమూహ ప్రజాపతివాచా మఘవన్క్షాంతహృదయ రాజీ సార్ధం విరోచన కిమిన్ పునః ఆగమవాచు అయం భగవ అస్ శరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో పరిష్కృతే పరిష్కృతమే అయమస్ అంధేంధో రా పరివృక్నే పరివృక్ణ అస్థ శరీరస్ నాశ మను ఏష నశ్యతిహమత్ర భోగ్యం పశామీతి సో ఇంద్రుడికి దేహాత్మవాదంలో దోషం కనపడింది ఎందుకంటే ఆత్మ అభయము అమృతమో కావలసిన దాంట్లో భయమే అధికంగా ఉంది దేహాత్మవాదమునందు భయమే ఉన్నది సో ఆ భయానికి హేతువులు కూడా చక్కగా చెప్పారు దేహానికి అలంకారం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేహానికి అలంకారాలు చేస్తున్నాయి ఆ బాహ్ క్యా బాత్ అని మనిషి మహోత్సాహంతో జీవిస్తారు కానీ ఒక్కపిస్తారు అనారోగ్యం చేస్తే అదే దేహము ఒక ట్రాప్ అయిపోతుంది పెద్ద బరువు అయిపోతుంది మహాభారం అయిపోతుంది దాంతో నాన్న హింసపడుతూ జీవించాలి అదే దేహం కాబట్టి సువసనే సువర్న బాగానే ఉంది కానీ అంధేంధ శ్రామే శ్రామ పరివృక్నే పరివృక్నహ మరి దాని మాట ఏంటి అవి ఇవి కలిసి కేవలం సువసనే సువర్సన దగ్గర కాబట్టి భయం అనేది దేహాత్మభావంలో అది దానిలో ఇవిడియే ఉన్నది ఈ సత్యాన్ని గమనించాడు ఇంద్రుడు గమనించి మళ్ళీ వాపస్ సో అతని కంక్లూషన్ ఏమిటంటే నాహమత్ర భోగ్యంపశాము ఇది ఇప్పుడు ఇక్కడ భోగ్యం అనే శబ్దానికి భోగ ప్రకాశకము అని అర్థం భోగాన్ని ప్రకాశింపజేసేది భోగము అంటే ఏమిటి మీరు శబ్దాన్ని భోగిస్తారు భోగం అంటే ఎంజాయ్ చేయబడి దాన్ని సో ఎంజాయ్ చేయబడిది ఏమిటి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు శబ్దాన్ని ప్రకాశింపజేసేది ఏది దేహమా దేహం శబ్దాన్ని ప్రకాశింపజేస్తుందా కాబట్టి దేహము భోగాన్ని ప్రకాశింపజేసే శక్తి దానికి లేదు అలాగే దేహం దేహానికి స్పందిశక్తి ఉందా లేక స్పంశక్తి కారణంగా దేహం తెలియబడుతుందా ఏది పరిస్థితి స్పంశక్తి కారణంగా దేహం అనుభవానికి వస్తాం ఎక్కడైనా తిమ్మిచ్చేసి స్పర్శక్తి లేకుండా పోతే ఆ భాగంలో దేహం ఉన్నట్టు కూడా మనకి తెలియదు దేహం అనుభవానికి వచ్చేది స్పర్శశక్తిని బట్టి అనుభవానికి వస్తుంది కాబట్టి స్పర్శశక్తి దేహాన్ని ప్రకాశింపజేస్తోందా దేహము స్పర్శని ప్రకాశింపజేస్తోందా స్పర్శక్తియే దేహాన్ని ప్రకాశింపజేస్తోందా కాబట్టి భోగ్యం భోగ్యము అంటే భోగాన్ని ప్రకాశింపజేసేది అంటే దేహం అవుతుందా లేదా దేహాన్ని ప్రకాశింపజేస్తే స్పర్శ అవుతుందా స్పర్శ అవుతుంది కాబట్టి దేహము భోగ్యం కాదటి భోగాన్ని ప్రకాశింపజేసే శక్తి దాని ఎందు లేదు కాబట్టి అది ఒక అర్థం ఇంకో అర్థం ఏమిటంటే ఆత్మ ప్రియము ఆత్మ అందరికీ ప్రియము ప్రీతిపాత్రము సో ఈ దేహము ఆత్మ అయిన పక్షంలో దేహము సర్వకాలముల ఎందు సర్వావస్థల ఎందు అది ప్రీతిపాత్రం కావాలి ఆత్మ ప్రియం గనుక కానీ మరి దేహము ప్రియమవుతుందా అవటం లేదు అలా ప్రియమైనట్లు అనిపిస్తోంది కానీ పరిస్థితి మారిపోయిన వెంటనే అప్రియమైపోతూ ఉంటుంది దేహము ఒక ట్రాప్ కింద తయారవుతుంది మనం గనక కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లయితే ట్రాప్ ఆ ట్రాప్ లో పడిలా కొట్టుకుంటూ ఉంటాం మనం అందుకని చేతులకి ఉంటాం ఈ డాక్టర్లు వైద్యాలు ఒక సిస్టమ్ ఒక మనిషినే కాదు ఒక సిస్టమ్ ఉంటుంది ఆ స్ట్రక్చరు వీడిని కబలిం చేస్తుంది ఈ ఇండివిజువల్ని అది నోట్లో వారేసుకుంటుంది అరేస్తుంది నదిని పారేస్తుంది వీడు ఆ ఆ స్ట్రక్చర్ పెద్ద మాఫియా మెడిసిన్ మాఫియా సో అలాగ మాఫియా లాగా ఉంటారు సో దాంట్లో ఎవరు ఒక పద్ధతిలో ఇండివిజువల్ మిస్టేక్ అయి ఆ మాఫియా అనే దాంట్లో పడిపోతే ఆ చక్రాల్లో పడిపోతే వీడికి ఉన్నటువంటి ధనం అంతా అది నింగేస్తుంది ధనం ఒక్కటి ఇష్యూ కాదు ధనం పెద్ద సమస్య కాదు ధనం అది ఏమీ పోలేదు ధనం పోతే ఏమీ పోయినట్టే కాదు వీడికి మానసిక శాంతి లేకుండా చేసుకోవాలి ఇంకా మనస్సుకి శాంతి ఉండదు వీడింకా రిపోర్ట్లు చూసుకుంటూ ఉండటము టెస్టులు చేసుకుంటూ ఉండటం కౌంటర్ వేసుకుంటూ ఉండటం లెక్కలు వేసుకుంటూ ఉండటం బతుకుతూ ఉండదు ఇంకా శాంతి అనే ఒక ఆయన ఆక్సిజన్ మీటర్ పక్కన పెట్టుకునేవాడు ఆ ఇప్పుడు ఎంత ఉంది ఆక్సిజన్ తొంభై ఒకటి ఉంది అంటే పీచీ ఆక్సిజన్ ఎంత ఉందండి ఈ లోపల ఇప్పుడు ఎంత ఉంది ఎనభై ఉంది మళ్ళీ ఇంకో గంట పోయిన తర్వాత ఆక్సిజన్ ఎంత ఉంది ఎనభై ఆరుంది మళ్ళీ ఇంకో అరగంట పోయిన తర్వాత ఎంత ఉంది తొంభై ఉంది ఇదే బతుకు ఇక మందులు తర్వాత ఖర్చులు ఇంకో వాళ్ళు కితాకపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎంతకాలం కొంతకాలం వాళ్ళు సేవ చేస్తారు ప్రేమతో ఇప్పుడు రోగం వచ్చిన మొదటి రోజు మొదటి వారం ంతకాల ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళు మాత్రం ఎంత సేవ చేస్తారు పోయేవాడితో పోలేరు కదా సో వాడు ముందు మీద పడి బాధపడుతుంటే కూడా వాడికి సమానంగా బాధపడాలంటే ఎక్కడ బాధపడతారు కాబట్టి గతవతి వాయువు ప్రాణాపాయే ఉన్నట్టుగా మనకు మీరుగుని ఉంటారు కాబట్టి ఈ దేహము నందు ఆత్మభావాన్ని ఎలా స్వీకరించటము ఇది సుతరాము భయ హేతు అవుతోంది ఆ కరెంట్ లేదండి కరెంట్ లేదు ఏదో ఒకటో రెండో ఏదో గలగిలు అడుగుతున్న తప్పిస్తే కరెంట్ లేదు అని అతను సత్యాన్ని గ్రహించేశాడు నాహమత్ర భోగ్యం ప్రశ్న ఇది ఈ అజ్ఞానంతో దేవతలందరూ ఎందుకు పంపించారు ఆత్మస్వరూపాన్ని తెలుసు రమ్మని పంపించారు ఇతను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతే అది పద్ధతి కాదు కదా కాబట్టి అతను వెనక్కు వచ్చేసాడు సమీపాన్ని పునరేయాగా మళ్ళీ ఫ్రెష్ గా స్టూడెంట్ వచ్చినట్టుగానే వచ్చేసాడు ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళాడు ఒకసారి బ్రహ్మచర్యం ఒక సెషన్ నడిచింది ముప్పై సంవత్సరాలు మళ్ళీ వాపసు వచ్చేసాడు కదా ఆయన దగ్గర సెలవు మళ్ళీ కొత్తగా వెళ్లినట్టుగా వెళ్ళాడు కొత్తగా వెళ్లేప్పుడు గురువు దగ్గరికి వెళ్లేప్పుడు ఏదో పడో ఫలమో తీసుకుని సందర్భం అది వైదిక సంస్కృతి కనుక సన్నిధిలో తీసుకుని ప్రజల కట్టను చెత్త కొట్టుకుని వెళ్ళాడు దాని అర్థం ఏంటంటే నేను మీ శిక్షణ చేయడానికి వచ్చాడు అభిప్రాయం సింబాల్గుంహ ప్రజాపతి వాక్య సరే మీకు చెప్పారు ఆ వాక్యం ఇప్పుడు కాలంలో అయితే ఏం చేస్తారంటే వీడికి చదువుకోవాలనే శ్రద్ధ ఏమీ లేకున్నా వీడు చదువుకోవడం ఇంట్రెస్ట్ ఏమి లేకున్నా సమిధుల కట్ట పట్టుకుని వెళ్తాడు అంటే కష్టము పాటించేస్తారని అనిపిస్తే ఇప్పుడు ఏ చదువుకునేది ఏమీ లేదు సమిధుల కట్ట పట్టుకు వెళ్ళారనుకోండి ఎందుకది వాట్సాప్ ఇప్పుడు స్వామీజీ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక పండుచ్చేసి కాళ్ళకు దండబెట్టి అక్క వచ్చారు అనుకోండి ఎందుకు ఇది నా వల్ల ఏంటోపయోగం ఆయనకు ఉపయోగమే ఆయనకు పండగ బలం ఇచ్చారు అంటే కాదు కలిసేటకు ఉపయోగపడుతుంది అంటే పోనీ ఉపయోగం మీకేమో ఉపయోగపడింది మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో అరగంట ఏదో సత్సంగం చేసి ఏదైనా తెలుసుకుని వస్తే అలా ఉండాలి కానీ ఊరికే వెళ్లి ఉత్తుగా వెళ్ళి అలాగే కస్టమరీగా వెళ్లి ఒక దండం పెట్టలేకరాదో అని అంటున్నాం ఏం చేస్తారు అసలు వాటికి లేదు ఎందుకన్నా తెలుసుకుని వస్తే ఒక మన వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యం అకౌంట్లో పుణ్యం పడుతుందేమో అనే ఒక బేసిస్ మీరు పోతారు అది పడుతుంది కొంత పుణ్యం వస్తుంది కానీ దానివల్ల ఒది ఏమి ఉండదు మీరు లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోని ఇంకొక రూపాయలు వచ్చి దాంట్లో అకౌంట్ లో పడింది అనుకోని ఏం చేస్తారు వెళ్ళుడు అలాగనమాట ఒకసర పుణ్యం యాడైతే కలిగేటువంటి మౌలికమైన ప్రయోజనం ఏమీ ఉండదు సో మళ్ళీ వాపసు వచ్చాడు ప్రజాపతి అంటున్నాడు ఎవరి బాని సంబోధించి వెళ్లేప్పుడు శాంతమైన హృదయంతో వెళ్ళారని మనం అనుకున్నాం కదా డౌట్స్ లేకుండా మాకు తెలిసిపోయింది మేము సక్సెస్ అయిపోయామనేటువంటి ఒక భ్రమలో వెళ్ళారని అనుకున్నాము వెళ్లేప్పుడు చాలా శాంత హృదయంతో వెళ్లేవు కదా విరోచనతో పాటుగా వెళ్ళావు కదా మళ్ళీ ఒంటరిగా లేచి చక్క వచ్చావు చేతిలో సమస్యలు కనబడుతున్నాయి ఏదో కోరి వచ్చినట్టుగా తెలుస్తోంది ఏమి కోరి వాపసు వచ్చావు అని అడిగాడు ఆయన కోపం అడిగితే వాళ్ళు అంటున్నా ఆయన అంటున్నాడు హే భగవహో పూజనీయ మీరు పాద్వలం కృత చేసుకుని చక్కగా ఉదశరావల్ని చూడమని చెప్పారు కదా నేను చెప్పినంత కరెక్టే చక్కగా అలంకరించుకున్నప్పుడు దేహము ఛాయ కూడా అలంకృతంగా ఉన్నది సువసన సువసన పరిష్కృతే పరిష్కృత కానీ ఈ పరిస్థితి ఇలాగే ఉన్నది కదా కొంచెం దీన్ని ప్రా మనం ఎక్స్ట్రాపులేట్ చేసినట్లయితే దేహము తూపు లేకుండా ఒక కన్ను లేనిదైతే ఒక కన్ను లేని అయిపోతుంది ఛాయ దేహానికి రెండు కళ్ళు పోతే ఛాయకి రెండు కళ్ళు పోతాయి దేహంలో ఏదైనా అవయవం చిన్నమైతే దేహా ఈ ఛాయ కూడా అవయవం చిన్నమైపోతుంది కాబట్టి ఆఖరికి దేహం నశించిపోతే ఛాయ కూడా నశించిపోతుంది ఈ విధంగా నశించిపోయే ఛాయ దానికి నిమిత్తమైనటువంటి దేహము ఇది ఎందు ఆత్మత్వాన్ని ఎలాగ భావన చేయటం ఆత్మని ఎలా అనుకోవటం ఇది నాకు సమస్య ఇంట్లో ఏం నాకు కనపడలేదు అందుకోసం మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పాను కష్టకారులు ఏమంటారు దూరం అతహాహాయ ఆత్మ దర్శనే దేహాత్మదర్శన భోగ్యం ఫలం పశ్యామి అతను అంటున్నాడు అత ఈ కారణం చేత ఈ కారణం అంటే ఏ కారణము యథా సువసన సువసన అదేవిధంగా ఏదేదా అంధే అంధ వృక్ణే వృక్ణ అలా ఉంటుంది ఆ కారణంగా కాబట్టి ఈ కారణం చేత నాకు ఈ ఛాయాత్మ దర్శనంలో కానీ ఈ దర్శనము అంటే ఆత్మ అనే విషయం ఇలా ఉంటారు చాలా మంచిది కొంతమంది అద్దం ఎదురకుండా పెట్టుకుని ఆ అద్దంలో బింబాన్ని ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తీస్తూ ఉంటారు దాన్ని ఛాయాత్మ దర్శనము ఉంటారు చాలా ప్రాక్టికల్ అద్దం ఎంత అర్థం పెట్టుకుంటారు అర్థర్థం పెట్టేసుకుంటారు పెట్టేసుకుని ఆ అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఎంజాయ్ చే మురిసిపోతూ జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అయితే ఏ అద్దము మురిసిపోవడానికి అవకాశాన్ని ఇచ్చిందో మామూలుగా కొంతకాలం వరకు మురిసిపోతూ ఉంటారు మహానంద పడిపోతూ ఉంటారు కానీ ఆ అర్థము తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీడి మనస్సు నిండా బెంగని నింపేస్తుంది అయ్యోయ్ నాకెంత పట్ట వచ్చేసిందో అయ్యోయ్ నా దుస్తుబడిపోయిందో అయ్యో నా మొహంలో మురతలు వచ్చేసాయి అయ్యో ఏంటి పొక్స్తాయి అంటే ఏదో కూర్చు కూర్చున్నా మీరు అంతకుముందు అద్దంలో చూసేసి ఆ బా అని మురిసిపోయినటువంటి వాడే అదే అద్దంలో చూసేసుకుని దుఃఖపడిపోవడం ప్రారంభిస్తాం భయపడిపోతూ ఉంటారు కాబట్టి ఈ ఛాయాత్మ దర్శనంలో నాకనీ ఫలం కనపడలేదు పోనీ ఛాయ కాదయా ఛాయకు నిమిత్తమైన దేహం అంటే రెండు ఒకటేనండి వా దేహాత్మ దర్శనం అని మీరు అనుకున్నా ఛాయాత్మ దర్శనం అనుకున్నా ఒకటే సో దానిలో నాకేమి సారం కనపడలేదు దోషం దేహ్యాయాత్మదర్శనే అధ్యవస్య ససమిత్పాణి బ్రహ్మచర్యం వస్తునరేయా దేహము దానివల్ల కలుగుతూ ఉండే నీడ లేకపోతే ప్రతిబింబము వీటి ఎందు ఆత్మభావాన్ని కలిగి ఉండటంలో మహాదోషము గలదు దోషం నిజానికి నా దేహమే నేను అని మీరు అనుకున్నట్లయితే మీరు పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు ఎంతకంటే గ్రేటెస్ట్ మిస్టేక్ ఇంకోటి ఉండబోదు ఎవరికి చేస్తున్నారు అపరాధం తనకి తానే ఎప్పుడు కూడా జీవితంలో మనం మనం ఏది చేసినా మనకు మనమే చేసుకుంటాం ఇతరులకు మనం చేసేది ఏమీ లేదండి కాదు ఇతరులకు చేస్తున్నాం అనేది మీరు అనుకున్నప్పుడు కూడా అది మనకు మనం చేసేది వాట్ యు డూ అంటూ అదర్స్ యూ అల్టిమేట్లీ డూ అంటూ యర్ ఫైవ్ మీరు ఇతరులని హింస పెట్టారనుకోండి అది మళ్ళీ మనకే తిరిగి కొట్టేస్తుంది వచ్చేది ఇతరులకు మీరు సేవ చేశారనుకోండి అది మళ్ళీ మనకు వచ్చేసి ఆశీర్వచనం కింద మారిపోయి మనకు బ్లసింగ్ వేస్తుంది కాబట్టి ఇతరులకి చేసేదంటూ ఏమి లేదు అలా అనిపిస్తుంది కానీ మనకి మనం చేసుకున్నట్లే అవుతుంది కాబట్టి దేహ దేహమే ఆత్మ అని భావన చేయటం అని భావన చేయటం అంటే ఎలాగంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే నేను దేహము నేను దేహము అని ఎవరు చెప్పడం అలాగా అయితే బోధి పెట్టుకు తిరగడం ఉండే భవనము అలా బిల్డింగ్ బోధే పెట్టడం అది కాదు అక్కడ అర్థం దేహధర్మములను తనపై ఆరోపించుకుని జీవిస్తూ ఉంటాడు వాడి సంకల్పంలోనూ తర్వాత వాక్కునందు చేస్తేందు కూడా దేహాత్మభావం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అది దేహమే ఆత్మ అంటే అంతేకాని ఏమంటే ఆత్మ అంటే ఏమిటండి ఆత్మ ఏమిటండి కాదు మీరు దేహాత్మవాదులు కదా అంటే అదేమో ఇలా ఉన్నాం నేను కాదు నేనేమో ఇక్కడ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళనే తప్పిస్తే నేను దేహాత్మవాదులం అనేది కాదు అని అలా అలా చెప్తారు దేహాత్మవాదులన్నీ తమను తాము ఎవరో చెప్పుకోరు కానీ వాస్తవంలో వాళ్ళ యొక్క సంకల్పములు అభివృద్ధిస్తే మనుషులను చూస్తే నీకు ఎలా కనపడతారు దేహాత్మవాదులుగానే కనపడతాడు లో మహాత్ములు ఉన్నాడు నేనే దేవుడిని చెప్తున్నప్పుడు ఆయన దేహాత్మవాదంతో నేను దేవుని చెప్తున్నాడా ఏ దేశంలో నేను చెప్తున్నాడు సో దేహాత్మవాదంతో చెప్తున్నాడు దేహాత్మవాదంతో కాకుండా తాను తన స్వర్వాత్మ బ్రహ్మాన్ని తెలుసుకుని నేను దేవుడు నేను చెప్పాడంటే నువ్వు చెప్పాల్సి ఉంటుంది నేను దేవుడి దగ్గర ఆగిపోడం నువ్వు దేవుడివే నేను దేవుణ్ణే ఆ సత్యం నాకు తెలుసు నీకు తెలియదు తెలుసుకో అని చెప్పాలి ఓ మ్యాన్ నో దైఫల్ అని చెప్పాలి ఆయన మహాత్ముడు ఆయన జ్ఞాని అలా కాకుండా నేను దేవుణ్ణి నాకు మీరు దండాలు పెట్టేయండి మీరు దేవాలయానికి వెళ్ళి విగ్రహానికి పూజ చేసినట్టుగా అక్కడికి ఉండం మానేసి నాకు పూజ చేసి ఇస్తూ కానుకలు ఇచ్చేస్తూ మీ కోరికలు తీరిపోతాయి ఇది మోసం పచ్చి మోసం ఇది కాబట్టి దేహాత్మవాదము అది చాలా ఘోరమైనది ఆయన నేను దేహాత్మవాది నేను చెప్తాడా చెప్పడం కానీ బట్ ప్రిన్సిపల్ ఆయన దేహాత్మవాది ఈ దేహాత్మవాదం అనేది ఉంది చూసారండి ఇది సకల మానవాళిని పట్టి పీడిస్తూ ఉంటుంది దీనికి ఎవరోలో ఎక్సెప్షన్ కాదు కొద్దిమంది ఎక్సెప్షన్ అని కాదు వాళ్ళు మహాత్ములు కాబట్టి సో ఈ దేహాత్మ దర్శనములో మహాదోషం కలదు సో నిజానికి ఒక వ్యక్తి చేసేటువంటి అపరాధములు దోషములు అన్నిటిలోకి పెద్ద అపరాధము దేహమే ఆత్మ అనేటువంటి అజ్ఞానంలో జీవిస్తూ అంతకంటే పెద్ద అపరాధం మరొకరికి ఉండబోదు కాబట్టి ఆ దోషాన్ని తను గ్రహించేశాడు అర్జెరస్గా అతని నిశ్చయం చేసుకుని అదే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అని నిశ్చయం చేసేసుకుని ఆయన మళ్లీ సమిత్వాణి ఇంద్రుడి సన్నిధులు చేతపట్టి బ్రహ్మచర్యం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం మళ్ళీ వాపస్ తిరిగి వచ్చాడు పాపం ప్రజా అటువంటి ఆ ఇంద్రుడిని ఉద్దేశించి ప్రజాపతిగా నిల్లా అంటున్నారు మఘవన్ యక్షాంత హృదయ విరోచన సార్ధం పునరాగమీ హేమన్ చక్కగా శాంతమైన హృదయము గలవాడవై శాంత హృదయ అర్థం ఏంటంటే నాకు ఆత్మస్వరూపం తెలిసిపోయింది అనే దృఢ దృఢమైన విశ్వాసం కలిగినప్పుడే శాంత హృదయుడవుతాడు ఆ విధమైనటువంటి పరిస్థితిలో నీవు వెనక్కి వెళ్ళిపోయాము పైగా విరోచనను కూడా కూడగట్టుకుని మీరిద్దరూ కూడ బలుకుని మనకు తెలిసిపోయిందను వెళ్ళిపోయాను కదా మళ్ళీ నువ్వు వాపస్ వచ్చావు పర్పస్ ఎందుకు వచ్చావు వాపస్ తేడి కోని వాపస్ వచ్చావు అని ఆయన అడిగారు ఈయన ఎందుకు వచ్చాడో తెలియదా ప్రజాపతి గారికి తెలుసు కదా సమీక్షలు చేస్త పుట్టడం వచ్చాడు కదా ఎందుకొచ్చాడు ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు కదా వీళ్ళకి పాపం మనస్సులో కొంచెం మననం చేసుకుని వాపసు రావాలి తెలియకుండా వెళ్ళిపోయారు అది వేరమొహాలని కూడా అనుకున్నాడు కదా వెంటనే గుర్తుపెట్టేసి ఆ నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలిసింది అనాల్సింది పోయి నువ్వు ఎందుకు వచ్చేవోయ్ అని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇంద్రుడు తన అభిప్రాయాన్ని తానే చెప్పాలి ఇంద్ర అభిప్రాయాలు అభి ఇంద్రుడు తన అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేయాలి వ్యక్తం చేస్తే చెప్తా నేనేం చేస్తానంటే పది పుస్తకాలు పెట్టి కూర్చుంటా ఎవరో వస్తారు ఆ పుస్తకం గురించి నేనే మాట్లాడినా తూష్ణీమంగా ఉంటా వెల్లంబ్రాయిలా ఉంటా ఏం ఆయన అడిగి ఆయన కనుక ఈ పుస్తకాలు ఎవరు అంటే నేనే రాసిన నేను రాసిన పుస్తకాలు ఏనండి అని ఎంత అడిగితే అంత సమాధానం ఇస్తాను ఈ పుస్తకం నాకు కావాలి మాత్రం తక్కువని ఆయన మాట రాలేదు నాకు కావాలి అని ఆయన అనకుండగా నేను ఇచ్చాననుకోండి అది ఆయన పక్కన కాలుస్తాను దానికి విలువ ఉంటుంది మన దగ్గర ఉంటే కాల్సిన వాడికి ఇంకోటి ఇవ్వచ్చు లేదంటే మన పుస్తకం మన దగ్గర ఉంటుంది మనకెంత బరువు కాదు అది ఎక్కడ ఒక ఏదో చూడాల్సి ఉంటుంది దానికోసం గూడు ఒకటి చూసి దాడు పెట్టాలి ఆ గూడు దిలుగుతూ ఉండాలి ఇలాంటి ఫ్యాకరీ కొంత దానికి చేస్తాం ఈ దేహానికి చేయట్లేదా అలాగే దేహంతో పాటు పుస్తకాలు కూడా కొద్దిగా చేస్తూ ఉంటాం ఇలా మన దగ్గర మన పుస్తకం మన దగ్గర ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఓ సజ్జనుడు వస్తాడు అదని ఉపయోగపడుతుంది ఇప్పుడే ఓ సత్పురుషుడు వచ్చాడు ఆయన కాక మీద లిస్ట్ దాచుకుంటాడు ఇది కావాలని నాకు అని నేను చాలా ఆనందం తనకేం తనకి స్పష్టంగా తెలుసున్నవాడు ఇది అలా అరుదుగా కనపడతాడు అటువంటి వివేకి అంట తనకు కావాల్సిందే తనకు తెలుస్తా ఉంది ఆయన కావాల్సిన పుస్తకాలు ఇచ్చుకుందాం సో ఆ విధంగా అతను చెప్పాలి అతను కనుక ఆయన ఇస్తే మనం తీసుకుందాం లేని అనుకున్నాడు అనుకున్నాం మనం ఊరుకుంటా ఆయన ఊరుకుంటాడు ముందు కదలదు అది కాబట్టి ఇంద్రుడు తన అభిప్రాయాన్ని తానే వ్యక్తం చేయాలి నేను పోనీ ఈయనే ఇనిషియేటివ్ తీసుకోకూడదా తప్పేం కాదు తీసుకోకప్పుడు మనం కూడా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కానీ యోగ్యమైన పద్ధతి ఎప్రాప్రియేట్ పద్ధతి ఏమిటంటే అతనే ఇనిషియేటివ్ తీసుకోవడం అందుకోసం ఏమిటి ఇలా వచ్చారు బాగున్నారా అని అడిగాడు ప్రజాపతి దానికి ఉదాహరణ చెప్తున్నారు గుర్తులేదనుకుంటా ఈ వాక్యం ఇది ఏడో అధ్యాయంలో సనత్కుమారు నారద సంవాదంలో ఉంది వాక్యం నారదుడు సనత్కుమారు దగ్గరికి వెళ్లి నాకు ఆత్మస్వరూపాన్ని బోధించవయా మహాత్మా అని కోరుతాడు సనంతకుమారు అంటాడు మంచిది మా ఉపసీద ముందు నీకు తెలుసుకున్నదేమిటి నువ్వు ఏమిటి చదివావు అది చెప్పి అప్పుడు నన్ను ఆత్మస్వరూపం చెప్పమని నువ్వు కోరు అప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏదో నీ సత్తా ఏదో నాకు తెలుస్తుంది పై మాట చెప్తా అని అంటే మా ఉపసీద ఏనని నీవు చదివి ఉన్నావో తెలుసుకుని ఉన్నావో దానితో నన్ను సమీపించము అంటే అదంతా నాకు చెప్పుము ఆ పది మాటలు నేను చెప్తాను అంటే అప్పుడు నారని బయోడేటా అంతా పెడతాడు ఆయన ముందు నాకు ఇది నేను అభి ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం సర్వణవేదం చదివాను బోధ విద్య చదివాను నక్షత్ర అన్ని విద్య చదివాను అదంతా చెప్పాను చెప్తే ఈయనంటాడు నామ ఇవ ఇ అని కూడా నామా పేరు మాత్రమే పేరు అంతే సో నామరూపాత్మకం ఎదుటి ముఖ్య ఇప్పుడు సినిమా తెరమీదేమున్నాయి రా అంటే సినిమా తెరమీ హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు వీలన్న ఉన్నాడు పర్వతాలు ఉన్నాయి నదులు ఉన్నాయి హీరో కాకుండా ఉన్నాయో ఇవన్నీ మీరు లిస్ట్ చెప్పారనుకోండి ఆ లిస్ట్ అంతా విన్న తర్వాత నేను ఏమంటానంటే నామై అయితే అవన్నీ నామే సత్య వస్తువు ఏముంది ఏదీ లేదు ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే శక్తి వస్తుంది మిగిలిన జ్ఞానాలన్నీ కూడా మిగిలిన చదువులన్నీ కూడా రిలేటివ్ నాలెడ్జ్ అని అంటారు సాపేక్షికమైన విషయాలు అనాత్మ జ్ఞానము దానికి అప్పుడప్పుడు అజ్ఞానము కూడా అనేస్తూ ఉంటాం ఏం చదివాడు అని అడిగాడు హిరణ్యేశాదం ఊళ్ళో ఏం చదివాడు చదువులలో మర్మమును చదివించి తండ్రి ఏమిటి చదువులలో కల్లా మర్మం ఏది అది అదే ఆత్మజ్ఞానాన్ని గురించి అది లేడు ఆయన ప్రసాదు జ్ఞాని భక్త మంచిది సో ఆ విధంగా తన అభిప్రాయాన్ని ముందు ప్రకటిస్తే కానీ ఆయన ప్రజాపతి ముందుకు రాడు ఇది ఇదేదో డిప్లొమాటిక్ రిలేషన్స్ లో నువ్వు చెప్తేదని నేను చెప్పాను అలాంటి సమాచారం కాదు ఇది ఆత్మజ్ఞానం కావాలంటే వాడు ముందుకొచ్చి దాని గురించి కొంత ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది కానీ ధర్మం అలా ఉంది కథాచా స్వాభిప్రాయం ప్రకటమకరోత్ సరే మంచిది నీ అభిప్రాయం ఎందుకు వచ్చేవో చెప్పమంటే అతని ఇందులో మొహమాట పడేదే ఉంది తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు ఏమని చెప్పాడు అయమి అక్కడ వాక్యం మీరు తీసుకుంటే యథార్థు వయం శరీరే సువసే సువసన అలా చెప్పుకుంటూ వచ్చాడు ఏ విధంగా అయితే దేహము చక్కగా అలంకరించినప్పుడు ఛాయ చక్కగా ఉన్నదో ఎక్సట్రా ఎక్సెట్రా అదే విధంగా ఈ దేహంలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఛాయ కూడా అలాగే అవుతుంది అంత చెప్పాడు కాబట్టి అదంతా చెప్పాడు చెప్పి ఇది నా అభిప్రాయము దేహమే నేను అంగీకరించట్లేదు నీకు చెప్పిందని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో నేను అనుకుంటున్నాను అయితే ఎప్పుడైతే అయితే ఇలాగా దేహాత్మవాదాన్ని నేను తప్పుగా భావన చేస్తున్నాను అది సరికాదని నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన ఆత్మ అది కాదని నేను అనుకుంటున్నాను అన్నాడో ప్రజాపతి గారు ఏమన్నారంటే ఏ లో కరెక్ట్ రా బాబా నువ్వు బుద్ధిమంతుడు నీ నీ సంతోషం సత్యం దేహాత్మవాదం కాదు నేను చెప్పింది ప్రజా దేహాత్మవాదం తప్పు కాబట్టి అనుమోదన చెప్పాడు అంటే సుభాష్ నువ్వు బాగా తెలుసుకున్నావు అని ఆయన కన్ఫామ్ చేశారు మంచిది ఇక్కడ కొంత చర్చ నను తే అక్షిపురుషశ్రవణే దేహాయా ఇంద్రోగ్రహీత్ వాత్ దేహమే వా విరోచన తిం నిమిత్తం ఇప్పుడు ప్రజాపతి గారు చెప్పినటువంటి వాక్యం సమానంగా ఉన్నది ఆయన ఏమి ఇంద్రుడికో వాక్యమును ఇతనికి ఇంకో వాక్యమో చెప్పలేండి ఈరోజు మరో వాక్యమో చెప్పలేదు అక్షిపురుషష్ గమనం సమానమే ఆయన ఏమని చెప్పాడంటే సహా అక్షిని పురుష అని ఆ చూపు సాక్షి చైతన్యాన్ని చూపు ద్వారా ప్రష్టమవుతున్నటువంటి సాక్షి చైతన్యం పూర్ణ ఆత్మ అదియే ఏ బ్రహ్మ అని ఆయన చెప్పాడు అది వీళ్ళు విన్నవ సమానంగానే విన్నారు తేడా ఏం లేదు చెప్పిన మాట సమానమే శ్రవణము సమానమే అయినప్పటికీ ఇంద్రుడు దేహఛాయే ఆత్మని స్వీకరించాడు సో లేకపోతే దేహమేనా దేహఛాయ కానీ దేహం నో డిఫరెన్స్ సో నిరోచనుడు కూడా అదే విధంగా దేహఛాయ లేకపోతే దేహమే ఆత్మ స్వీకరించాడు ఎందుకు వీళ్ళు తప్పుగా ఎందుకు తెలుసుకున్నారు వీళ్ళు ఉన్న సత్యాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోవటానికి కారణమేమిటి తత్తిమిత్తం అని ఒక చక్యం లేవనెత్తుతున్నారు సత్రమన్యతేథేంద్రుదశరావాది ప్రజాపతి వచనం స్మరత దేవాన్ ఆచార్యోక్తబుద్ధ్యా ఛాయాత్మగ్రహణం తప్ప దోషదర్శనం అభూత్ సో త్ర మే తన్యతేను కాదు మన్యన్ ఉండాలి మన్యన్ ఉండాలి అలాగే ఉంది మన్యన్ మం తత్రమని అయితే నేను మర్చిపోయిన ఆలక్షణం మని అంటే అంటే సరసం ఈ విషయంలో తత్ర అంటే ఆ విషయంలో అంటే ప్రజాపతి చెప్పిన మాట సమానంగానే చెప్పాడు ఇద్దరికి సమానంగానే చెప్పాడు ఇద్దరు సమానంగానే విన్నారు కానీ ఇద్దరు కూడా తప్పుగా తెలుసుకున్నారు ఎందుకు ఇలా జరిగింది అది చాలా బుద్దిమంతులు ఉండాలి తప్పుగా తెలుసుకోవడానికి కారణమేమి చూద్దాం ఎలా వస్తుందో చర్చ సో ఈ విషయంలో తత్ర అంటే ఈ సందర్భాన్ని విషయంలో మని అంటే ఆచార్యులు ఈ విధంగా భావన చేస్తున్నారు అంటే శంకరుల కాలం నాటికే భర్త ప్రపంచాచార్యుడైన ఆయన మంత్రాల వ్యవస్థ చేసి పెట్టాడు ఆయన ఎంత ద్వైతాద్వైతవాదాన్ని చెప్తూ ఉంది ఇవాడ సో ఆయన ఏదో చెప్పాడు దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఉపనిపించి దాన్ని శోధన చేసేదో చేస్తారు భాష్యకారులు ఏదో మొత్తానికి ఒక ఒకటి చేపట్టారు ఈ చర్చి దారి ఎలా ఉంటుందో చూద్దాం పత్రమని అంటే ఆ విషయంలో ఆచార్యులు ఈ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యథా ఇంద్రస్ ఉదశరావాది ప్రజాపతి వచనం స్మరత దేవాన ప్రాప్త ఆచార్యోక్తబుద్ధ్యా ఛాయాత్మగ్రహణం తత్రోషదర్శనం చ అభూత్ ఇది చెప్పినట్టున్నారు ఈ వాక్యం పోల్లండి ఉదాహరణకి చూడండి యథా ఎలాగంటే ఇంద్రుడికి ఆ ప్రజాపతి గారి వచనాన్ని గుర్తు చేసుకున్నాడు ప్రజాపతి గారు చెప్పిన వచనం ఏంటంటే యేసోషని పురుషోత్సతని చెప్పి దానికి అడిషనల్గా ఉదశరావాది కూడా చెప్పాడు అంటే మూకలో నీళ్లు పోయడం ముఖం చూసుకోవటం శుభసన శుభసనహా ఎక్స్పరిమెంట్ అంతా కూడా ఇదంతా కూడా స్మరించాడు అతను స్మరించి దేవతల దగ్గరికి వెళ్ళక ముందే స్మరించుకున్నాడు రణం చేసుకున్నాడు అంటే మననం చేసుకున్నాడు మననం చేసుకుంటే ఆయన ఆయనకేమైందంటే చూడు ఆచార్యొక్త బుద్ధిగా ఛాయాత్మగ్రహణం మనము ఆత్మస్వరూపాన్ని ఆచార్యుని అడిగాము అడిగితే ఛాయే ఆత్మ అని ఆచార్యుడు చెప్పాడు అని ఛాయని వీళ్ళు మనం మన బుద్ధిని వినియోగించి ఛాయే ఆత్మాని తెలుసుకున్నాము అని వాళ్ళు అనుకోవట్లేదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆచార్యుడు మనకు బోధించాడు స్వీకరించారు కాబట్టి ఆచార్యుడు బోధించిన దాన్ని వీళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకున్నారు ఆచార్యోక్త బుద్ధ ఛాయాత్మ గ్రహణం ఛాయే ఆత్మ అని మన కన్క్లూజన్ అని వాళ్ళు ఏమనుకోవట్లేదు పాపం ఆచార్యుడు ఛాయే ఆత్మని చెప్పాడు అని స్వీకరించాడు ఆ విధంగానే ఇతను కూడా స్వీకరించాడు కానీ కొంత ముందుకు వెళ్లి స్మరణ అంతా చేసుకునేప్పటికీ అతనికి ందు పెద్ద దోషము అతనికి కానవచ్చింది కుదా గ్రౌండ్ మనం కవర్ చేసిన గ్రౌండే కానీ మళ్ళీ ఇంకోసారి ఆయన సంగ్రహం చేసుకున్నారు ఏదో ఏదో ప్రణాళిక వస్తుంది కానీ విరోచనకు మాత్రం అలా కాలేదు ఇద్దరు బయలుదేరేపుడు ఛాయాత్మ దర్శనంతో బయలుదేరారు ఈ ఛాయాత్మ దర్శనమే ప్రజాపతికి మనకు అందజేసిన సందేశము అనే నిర్ధారణతో బయలుదేరారు తీరా మధ్య రోజు వెళ్లేప్పటికి కొంత దూరం వెళ్లేప్పటికి ఇంద్రుడికి అర్థమైపోయింది అర్ధ ఇది సందేశం అయి ఉండదు ఎందుకంటే దీంతో ఏదో దోషం ఉంది ఆయన సందేశం ఇది కాదు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా ఆయన సందేశం అనే జ్ఞానం ఇంద్రుడికి కలిగిపోయింది కలిగిపోయిన వాపసు వచ్చేసాడు కానీ విరోచనుడు వాడు వాడు ఏం చేయలేదు వాడు హ్యాపీగా ఉండిపోయాడు అక్కడ నాట్ కమ్ బ్యాక్ దాని మాట ఏమిటి సతథా విరోచన వాడికి అలాగే భేద బుద్ధి దోషబుద్ధి కలగలేడు ఏమైంది మరైతే దోషబుద్ధి కలకపోతే ఏమిటైంది విరోచు విషయంలో ఏమైంది వారు ఏమనుకున్నారంటే మనకు అత్యాధుడికి చెప్తుంది మనకు తెలిసిపోయింది దేహమే ఆత్మ అని వారు దేహం నుండి ఆత్మదర్శనాన్ని వాడు స్వీకరించేసి వెళ్ళిపోయారు దేహమే ఆత్మ అనుకోవడంలో ఎదురయ్యేటువంటి లెక్కలేనన్ని దోషాలు ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా వాడి మనస్సుకు రాలేదు ఏం చేస్తాం వాడి ప్రారంభం అలా ఉంది లోకంలో అందరూ అలాగే ఉన్నారండి ఇప్పుడు చూడండి దేహమే ఆత్మ దేహమే ఆత్మ కాదు దేహాతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి ఈనాడు మనకి తెలిసి తెలియకపోవచ్చు కాని మన లక్ష్యం స్పష్టంగా ఉన్నది ఏమిటి దేహము కాదు ఆత్మ దేహమునకు అతీతమైనటువంటి చైతన్యతత్వము దాన్ని మనం చేరుకోవాలి అనే అపద్ధతిలో ఉంటే వాడు జిజ్ఞాసు సాధకుడు అనబడతాడు అలా కాకుండా దేహమే ఆత్మాన్ని పట్టుకూర్చున్నాడు అనుకోండి వాళ్ళేమంటారు జిజ్ఞాసు అని సాధకుడు అని అంటారా అందరం లోకంలో గ్రేహాత్మవాదాన్ని స్వీకరించడంలో తప్పు కానీ అది దోషము దీని నుంచి మనం బయటపడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష అది సాధకుని లక్షణం ఆకాంక్ష కూడా కరువైతే వాడి జిజ్ఞాసూ కూడా కాదు ఇప్పుడు విరోచనుడు వాడు జిజ్ఞాసం కూడా కాదు ఇంద్రుడి జిజ్ఞాసం ఇప్పుడు ఇంద్రుడికి దేహాల కంటే ఆత్మ అతీతమైన ఆత్మ తెలిసిపోయిందని మనం ఏమంటలేదు కానీ జిజ్ఞాసయ్యాడు అందుకే వాపసు వచ్చాడు అదే విరోచనుడికి ఆధంగా కూడా ఏమీ లేదు దీని వచ్చి మనకేం తెలిసిందంటే చూడండి ఆయన ఎలా చర్చిస్తున్నారా ఎంత లోతైన విచారం చేస్తారంటే తద్వదే విద్యాగ్రహణ సామర్థ్య ప్రతిబంధదోషాలహుత్వాపేక్షం ఇంద్రవిరోచనయత్మదేహయ్రహణం ఎవరి ఇంద్రుడు విరోచనుడు ఇద్దరూ కూడా కాయే ఆత్మని దేహమే ఆత్మని స్వీకరించారు ప్రారంభంలో కారణమేమిటి ఆయన చెప్పడం బాగానే చెప్పాడు కారణం ఏమిటి విద్యా గ్రహణ సామర్థ్య ప్రతిబంధ దోషం ఉండబట్టి గ్రహించారు ఆ సమాసం సమాసాన్ని చూసి నిండబెట్టుకోదు మీరు భయపడటం విద్య అంటే జ్ఞానం గ్రహణం అంటే స్వీకరించటం జ్ఞానాన్ని స్వీకరించటంలో ఒక సామర్థ్యం ఉండాలి ఒక రిసెప్టివిటీ ఉండాలి మనిషికి జ్ఞానాన్ని స్వీకరించడానికి ఒక రిసెప్టివిటీ ఉండాలి రిసెప్టివిటీ లేదా రిసెప్టివిటీ లేదనుకోండి ఎందుకు లేదు ఆ రిసెప్టివిటీ అనేది ఆటంకం ఏదో ఉండే సామర్థ్య ప్రతిబంధ ఈ ఆటంకమే దోషము మనస్సులో ఉండే దోషము ఈ దోషముంది వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరులో దోషం ఉండి వాళ్ళిద్దరూ కూడా దేహమే ఆత్మని ఛాయే ఆత్మని స్వీకరించి వెళ్లిపోయారు కాని ఈ దోషము అల్పత్వ బహుత్వాపేక్ష ఈ దోషము విరోచనను ఎందు అధికంగా అధికంగా ఉంది ఈ దోషము అంటే బుద్ధి ఎందుకు తెలుసుకునే సామర్థ్యము లేకపోవుతా ఆ సామర్థ్యానికి ఏదో ఆటంకముందుతా అనే దోషము విరోచనను ఎందు అధికంగా ఉంది ఇంద్రుడు అల్పంగా ఉంది కాబట్టి ఆ దోషము ఆ దోషాన్ని సర్దుబాటు చేసుకుని ఇంద్రుడు వాపస్సు రాగలిగాడు ఈ దోషము చాలా ఉండటం చేత విరోచనడు అసలు మళ్లీ ఇటువైపు తిరిగి రాలేదు ఈ విషయం మనకి స్పష్టమైంది కాబట్టి మనస్సుకి రిసెప్టివిటీ ఉండాలి అంటే మనస్సు ఎంతగా ఉండాలి ఎంతగా ఉంటే రిసెప్టివ్ గా ఉంటుంది చాలా మంది చాలా సార్లు మనం నేను చెప్తా ఉంటాను ఇప్పుడు ఎవరికైనా పాశ్చిత్యులకి అమెరికన్స్ యూరోపియన్స్ బ్రిటీష్ పీపుల్ వాళ్ళకి ఏదైనా వేదాంతం చెప్పారనుకోండి ఎప్పుడు చెప్తారు వాళ్ళకి వేదాంతం ఇప్పుడు పరమణ మహర్షి కూడా ఇదే అనుభవం కనపడుతుంది ఆయన ఆయన పాల్ గంట లాంటి వాడు అలా అమెరికా నుంచి వచ్చిన వాడు ఆయన చేసిన బోధని చాలా తొందరగా స్వీకరిస్తాడు నేను నేను అనే తత్వాన్ని నీవు భావన చేయ నేనెవరో తెలుసుకో సర్వం తెలుస్తుంది అని ఆయన చెప్పగానే వాడికి బ్యాగేజ్ ఏమి క్రిస్టియానిటీ పెద్ద బ్యాగేజ్ ఏమి వాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు న్యూట్రలైజ్ క్రిస్టియన్ మన న్యూట్రలైజ్ హిందూస్ గా ఉంటారో వాళ్ళు మోరార్ల న్యూట్రలైజ్ క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చర్చికి వెళ్ళారండి ఇంకా వాడేమియన్ ఎప్పుడు చర్చికి వెళ్ళాం నేను చూస్తూ ఉంటా కదా చర్చిలు విశాలంగా ఉంటాయి ఎవరో ఉండడు ఖాళీగా ఉంటాయి పెద్ద పార్కింగ్ లాట్స్ ఉంటాయి ఓ కారు రెండు కారులో కూడా ఉంటాయి ఆదివారం పూట ఏదో వెనబెల్లాడతో ఓ పది మంది ఫ్యామిలీస్ వెళ్తారు ఇప్పుడు వెయ్యి ఫ్యామిలీస్ ఉన్నటువంటి గ్రామంలో చర్చి ఆ చర్చికి పది మంది ఫ్యామిలీస్ వెళ్ళైతే చర్చలు కూడా అడుగడుక్కి ఉండవు ఎక్కడో ఎక్కడో చెప్పి అక్కడో చెప్పి అలా ఉంటుంది ఎందుకంటే కెక్కింటే దానికి పార్కింగ్ లాట ఓ యాభై కార్లో వంద కార్లో పార్కింగ్ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అలా ఉంటుంది ఇక్కడలాగేదో రోడ్డు మధ్యలో కట్టేసి ఇది వ్యక్తి అక్కడ కొంచెం వ్యవహారం అలా ఉంటుంది ఇక్కడ ఏమిటంటే దేవతలందరూ రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ట్రాఫిక్ ఇది దుమ్ముకి ఆ దుముకి మధ్యలో వాళ్ళు అలాగ బంధింపబడి ఉండిపోతారు సో అక్కడ అలాగే రోడ్డు మధ్యలో దేవు చర్చిలో అది కుదరదు దానికి పర్మిషన్లు అది తీసుకుని కట్టాలి అలాంటి చర్చలు ఏమో విశాలంగా ఉంటాయి రెండు మూడు గ్రామాల కరపు చర్చలు ఉంటుంది ఆదివారం పూట ఓ ఉంటారు అది అదో పెద్ద అటెండెన్సా ఇక్కడలాగా పెద్ద పెద్ద ఫీలు అలా ఏమి ఉండదు ఓపెన్ గా ఓపెన్ మైండెడ్గా ఉంటారు చర్చకి పదిసార్లు వెళ్ళాడు అనుకోండి ఇంత వాడికి ఓపెన్ మైండ్ ఏమి క్లోజ్ అవుతుంది వాడికి ఓపెన్ మైండ్ అవుతుంది సో వాడు వస్తాడు రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకోమంటాడు అనగానే మీరు కూర్చుంటారు నేను అనేదాన్ని భావన చేస్తాను ఎప్పుడైతే నేనుని భావన చేస్తాడో మొత్తం జగత్త అంతా డ్రాప్ అయిపోతుంది ఆత్మచైతన్య రూపంగా ఎందుకంటే మీరు నేనుని భావన చేసినప్పుడు జగత్తున్నారు కళ్ళు నేను ఇది చూస్తున్నాను అది చూస్తున్నానంటే జగత్ అంతా వచ్చి నితిమీత అండవం చేస్తుంది కానీ కళ్ళు మీరు ధ్యాన మార్గంలో నేనుని పట్టుకున్నారంటే జగత్తు కాబట్టి ఆత్మనిష్ఠుడైపోతాడు ఆ నేనుని భావన చేయటం అమనస్కస్థితికి తీసుకెళ్లిపోతుంది వీటి వాళ్ళ అవసరమైన దానివల్ల దానికి వాడికి తెలిసిపోతుంది దాంట్లో ఉండేటువంటి రహస్యం వాడికి అర్థమైపోతుంది వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు శాసన మార్గంలో మన వాళ్ళు ఉన్నారు వీడు వెళ్తాడు వీడికి ఫిక్స్డ్ వీడికి తెలుసు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉంటాడో వీడికి తెలుసు దేవుడు నామతుకుంటాడు ఆయన నాలుగు చేతులు ఉంటాయి ఇద్దరు భార్యలు ఉంటాయి వీడికి పక్కా వీడికి ఏ సందేహం లేదు వీడికి వీడు రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏమండే వెళ్ళే ఏదో అడుగుతాడు అడిగినప్పుడు ఎలా అడుగుతాడు ఈయన ఏం చెప్తాడో చూద్దాం అని అడుగుతాడు అసలేం చెప్తాడో చూద్దాం సన్యాసి అంటున్నారు కదా మహాత్ములు అంటున్నారు వీళ్ళందరూ మహాత్ములు మహాత్ములు అంటున్నారు కదా యఖాగే యాబోదేగా అని అడుగుతాడు ఏమని అడుగుతాడు ఏమండీ పరమాత్మ వైకుంఠవాస అంటారు కదా ఆయన వైకుంఠం నుంచి భక్తులను అనుగ్రహించే తీరు ఏమిటని అడుగుతాడు అడిగితే ఆయనే ఆయన ఏమిటండి ఆయన మాత్రం రమణ మహర్షి అయినా ఎవరైనా ఆ సందర్భాన్ని బతికి చెప్పాల్సి ఉంటుంది కానీ ఆయన మెస్మరిజం చేసినట్టు ఏమి ఆయన కూడా పాపం ఆలోచించి చెప్తారంటే ఇటు మనం ఆయన యొక్క జీవితాన్ని వంద సంవత్సరాల తర్వాత చూసుకుంటే మనకు ఆ కాలం ఏం ఒక ఒక సూప్రా సూప్రా హ్యూమన్ సూపర్ హ్యూమన్ క్వాలిటీని చెప్తుంది ఇది గాంధీ ఆ రోజుల్లో గాంధీ ఆ రోజు పొలిటీషియన్స్ లాగా వాళ్ళ మధ్యనే తిరుగుతూ ఉండేవారు కానీ ఇప్పుడు మనం గాంధీ గారిని చూసామంటే విఆర్ లుకింగ్ ఎట్ హిమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్ ఆర్ ఫిఫ్టీ ఇయర్ ఫోర్ ఈ టైం ఏం చేస్తుందంటే ఆయన చుట్టూ ఒక ఆరాని నిర్మాణం చేస్తుంది దానితోటి మనం చూస్తాం అలాగే రమణ మహర్షి ఆయుధంగా మనం చూస్తాం ఆ కాలంలో ఆయన మామూలు ఇంకో ఇంకో సన్యాసి అందరు సన్యాసుల్లాగే ఇంకో సన్యాసి నిజానికి పాపం ఆ తిరువన్నామలకి ఒక వంద మైలు అడిగిపోతే శృంగేరి పీఠం అది కావలసినంత హడావిడిగా ఉంటుంది ఇటు కద్దీకి వస్తే ఇంకా పెద్ద హడావిడిగా ఏ హెరాలు లేకుండా గోచి పాత్ర రాయుడు ఒకరు అక్కడ కూర్చుని ఉంటాడు అసలు చూస్తే ఇంప్రెషన్ ఏ కలగదు ఆయన ఏమే ఇంప్రెస్ చేయడు ఇంప్రెస్ చేయాలంటే ఏం చెయ్యాలి మనిషి దుష్టమైన వేసనం వేయాలి పెద్ద సింహాసనం పెట్టాలి ఆ సింహాసనం మీద కూర్చోవాలి ఒక దసాయిదారు లాగా ఇటు అటు శిష్యులు నిలబడాలి కర్రలు పట్టుకుని అంటే వెండి దత్తాలు పట్టుకుని శిష్యులు నిలబడాలి ఇలాగ బ్యారికేడ్ కట్టాలి ఆ బ్యారిగ్రేడ్ అవుతాం నిలబడి సాస్తాంగ నమస్కారం అందరూ చేస్తుంటే మనం ఇంప్రెస్ అవుతాం అని చూస్తూ ఏమీ లేదు ఆయన ఇలా కూర్చుని ఉంటాడు మీరు ఇక్కడ కూర్చుని ఆయన బాగున్నారంటే బాగానే ఉన్నాను అంటాడు ఏం ఇంప్రెస్ అవుతారు మీరు మీరు వెళ్ళి ఇలా అడుగుతాడు వైకుంఠవాసే విష్ణు ఏవితం ఏం చెప్తారంటే విష్ణు సంగతి తర్వాత చుద్దు కలదా విష్ణువుని ముందు తర్వాత తెలుసుకోవచ్చు విష్ణువుని తెలుసుకోవడానికి కంగారు నేను ఎవరో తెలుసుకో ఆ డౌట్ వచ్చింది ఎవరికి విష్ణు వైకుంఠంలో ఉన్నాడా లేదా అనే డౌట్ వచ్చింది ఎవరికి నాకు వచ్చింది ఆ నేను ఎవరో తెలుసుకో నేను తెలుసుకుంటే నాకు వచ్చే డౌట్లు అని తెలుసుకో ముందు నేను ఎవరో తెలుసుకో నేను తెలియదు కానీ నాకు వచ్చి డౌట్లందరినీ తెలియాలని అక్కర్లేదు అని చెప్తే వీడు అలాగేనండి అని ఆయన అంతా ఎదురుకుండా అంతకంటే ఏమనడానికి వీల్లేదు కాబట్టి అలాగని నేను వచ్చేస్తాను వచ్చేసి ఏమనుకుంటే అంటే ఆయన ఎదురు ఈ విధంగా పెద్ద ప్రతిబంధక సామగ్రి వీడు పెట్టుకుని వెళ్తాడు వీడు మనస్సులో పెద్ద ప్రతిబంధక సామగ్రి ఉంటుంది వీడు వీడు ఓపెన్ మైండెడ్ ఉంటాడు వారు ఏమనుకుంటాడంటే నాకు తెలుసు అనుకుంటాడు వాడిని ఏకవచనంలో అంటున్నాను పోనీ అత్త అనుకోండి ఆయన అనుకోండి డజంట్ సో ఇక గారు ఏమనుకుంటాడంటే నాకు తెలుసు అనుకుంటాడు పీపుల్ హ్యావ్ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ అబౌట్ ది హోల్ బ్లస్ట్ థింగ్ ఎస్ఎం దగ్గర నాకు తెలుసు అనుకుంటాడు మేము సిక్స్ మంత్స్ కోర్స్ తీసాం మాకు తెలుసు ఒకటి అనుకుంటాడు నేను త్రీ ఇయర్స్ కోర్స్ తీసా మాకు తెలుసు ఇంకోటి అనుకుంటాడు నేను సన్యాసం తీసుకున్నా మాకు తెలుసు ఇంకోటి అనుకుంటాడు మేము పెద్ద పేటాధిపతున్నాం మాకు తెలివితే ఇంకో తెలుసు మరో ఒక అనుకుంటాడు ఆల్ బిడ్సారైతే ప్రతిబంధక సామాగ్రి అధికంగా ఉంటుంది ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా పూర్ణంగా కొంతమంది ఉంటారు మేము గృహస్థులం మా గల్ తెలుసుకున్నాం తెలియదని వాళ్ళు ముందే చేతులు ఎప్పిస్తూ కూర్చుంటారు మాకు తెలియదు అయిపోయింది అదే శాస్త్రం చదివారు కదా వాక్యాలు చెప్తున్నాం అంటే పెద్దలు చెప్పారు చదివినా చెప్పింది నోటుకు వచ్చింది చెప్తున్నాం ఇంతేగాని మాకు అంతకుమించి తెలియదు కానీ వాళ్ళు ముందే చేతులు ఇది చాలా కఠినమైన సమాచారం అంటే ఆత్మస్వరూపం అంటే టోటల్ రిసెప్టివిటీ ఫర్ ది మైండ్ ఉన్నవాడికి తెలుసుకుంది ఆ రిసెప్టివిటీ లేకపోతే తెలియదు ఎంత మైండ్ ఉండాలి ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఐడియాస్ ఫిక్సేషన్స్ ఏమీ ఉండకూడదు ఒకవేళ ఏదైనా ఉన్నా వాసనా ప్రభావం చేత డ్రాప్ చేయటానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే వడివి తెలుస్తుంది ఒకసారి నేను పాఠం చెప్తున్నా అగోత్రం ఉండట అశబ్దమస్పృశమ రూపము వ్యయం తధారసం నిత్యమగంభవ చేతన అగోత్రం అని వస్తుంది ఆత్మస్వరూపం గోత్రము లేదు అని పాఠం గోత్రము లేనిది అని పాఠం అంటే మరి వేదంలో గోత్రాల గురించి చెప్పారు కదా అదే లా గుర్తుందండి అంటాడు మరి ఇది వేదమయ్యా నువ్వే చెప్పా ఏం చేద్దాం అంటావు ఇది అగోత్రం అని చెప్తావు నువ్వు ఇది వేదమయ్యే కదా మరి నువ్వు చెప్పా ఏం చేద్దాం అంటావు కాదు మీరు చెప్పండి చూడు గోత్రం అని ఎక్కడ చెప్పారు వేదంలో కర్మకాండ సందర్భంలో చెప్పారు మరి ఇక్కడేమిటి నువ్వు జ్ఞాన సందర్భంలో వచ్చి కర్మకాండ ప్రసక్తిని ఇక్కడ తీసుకొస్తాదేమిటి అంటే మరి మనం కర్మ చేయాలంటాడు ఏమో నువ్వు చెప్పు కర్మలు చేయాలో అవసరలేదు నేనేం చెప్తాను సో చూ చూడండి రిసెప్టివిటీ లేదు మనిషికి ఏం చెప్తాను నేను నువ్వు కర్మలు చేయాల్సిందే నువ్వు గ్రహస్థుడు కర్మలు చేయాల్సిందే అయితే మరి కర్మలు చేయాలంటే కర్మలు చేసేప్పుడు గోత్రం చెప్పాలని చెప్పాల్సిందే కాబట్టి ఆత్మ గోత్రం ఉందని నువ్వు అనుకుంటున్న ఆత్మ గోత్రం ఉంది మరి మీ పాఠం ఏంటి నా పాఠం నీకు వర్తించడు మరి ఇంకేం చెప్తా ఉంది కదంట వారికి ఇప్పుడు గోత్రం దగ్గరికి చెప్తూ ఉంటాడు భరద్భాజనో లేదా హరితనో ఏదో గోత్రం దగ్గరికి చెప్తూ ఉంటాడు అదే సర్వస్వం అనుకుంటాడు వాడి నాకు తెలిసిపోయింది అనుకుంటుంది కౌన్యసోతులు నాకు తెలిసిపోయింది అనుకుంటుంది ఆత్మ నాకు తెలిసిపోయింది అనుకుంటుంది వాడికి ఏది తెలియలేదు నామా నామా సర్వం నామన్నాడు సనత్కుమార్ గారు ఓ పేరు కొట్టుకున్నావు నువ్వు కౌందన్యా ఓ పేరు కొట్టుకున్నావు నేను తీసేవాట్ కౌందని నేను ఓ పేరు పట్టుకున్నా అదే నేనని నువ్వు అనుకుంటున్నావు వాస్తవం లేదు కానీ వాస్తవంలో నీకు గోత్రము లేదు అని తెలుసుకోవాలి ఆ రిసెప్టివిటీ ఉండాలి రిసెప్టివిటీ లేని వాడు మీ పాఠాలు వస్తుంది కాబట్టి ఇది ప్రతిబంధ సామగ్రి చాలా శ్రద్ధ సమస్యత్వ సమస్య ఇది అధికంగా ఉన్నవాడు విరోచనుడు అల్పంగా ఉన్నవాడు ఇంద్రుడు కనుక ఇంద్రుడు బంతి మళ్ళీ వాపస్ వచ్చాడు గోడ పుట్టిన బంతి లాగా అయిపోయాడు నాకు తెలిసిపోయింది అనేటువంటి నిర్ణయంలో విరోచనుడు ఉన్నాడు ఇంద్రహ్ అల్పదోషత్వాత్ దృశ్యత ఇది శృత్యర్థమేవత్యగ్రాహ ఇంద్రుడిలో దోషం అల్పంగా ఉంది అల్పదోషత్వా తర్వాత ఏముందండి అల్పదోషత్వాకే దృశ్యతే ఓకే అంచేతన ఇంద్రుడు తెలిసేసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు సో దృశ్యత ఇది శృత్యర్థమేవ శ్రద్ధానత ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు ఆ శ్రద్ధ చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు సో ఆ ఓకే మనకెక్కడ సందేహం వ్యాఖ్యాత అక్కడే సందేహం ఇంద్రస్ ఛాయాత్మగ్రహణే దేవాన ప్రాప్త మార్గమధ్యే దోషదర్శనవతి విరోచనస్ అసురాన ప్రాప్త అధ్వను దేహాత్మదర్శనే దోష ప్రదర్శనం చ నవృత్తం ఇచ్చా నాపీ ఓకే మంచిది సో ఇంద్రుడు అల్పమైన దోషము గలవాడు గనుక ఆ శృతి అదృశ్యత ఇది దాన్ని నేను స్థితికరిస్తాను మీకు శృతి యొక్క అర్థాన్ని శృతి అంటే అక్షిపురుషే శృతి పురుషో దృశ్యతే అది అది దృశ్యత దృశ్యత ఇది శృత్యర్థం దృశ్యత ఏనుంది కదా శృతి వాక్యం ఏమనుంది య అక్షణి పురుషో దృశ్యతే అని చెప్పాడు ఆయన ఎందుకంటే భాష్యకారుల వచనాలని ఓపికగా పరిష్కారం చేయాలి అందులో యేషోక్షణి పురుషో దృశ్యతే ఏ స ఆత్మ అది ఆత్మ కావాలి కదా ఏమిట్రా ఆత్మ ఏమిటి కహ ఆత్మ అంటే ఏమిటి పురుషో దృశ్యతే అది ఆత్మ తో దృశ్యతీ అంటే యేసోక్షిణి అని మొదలుపెట్టి దృశ్యతే వరకు చెప్పినటువంటి వాక్యాన్ని అది వాక్యం యేసోక్షిని పురుషో దృశ్యతే నువ్వు కన్ను చూసుకో కన్ను అంటే చూపు ఆ చూపుని విశ్లేషణ ఆ చూపుని నువ్వు విశ్లేషణ చేస్తే ఆ చూపు ఎందు ఒకనొక పూర్ణ ఆత్మ చైతన్యం యొక్క మహిమ నీకు గోచరానికి వస్తుంది ఆ విధంగా అనుభవానికి వస్తుంది అని స్కృతి అక్ష పురుష స్థుతి ఆత్మస్వరూపాన్ని పెట్టింది ఆ స్కృతి యొక్క అర్థాన్నే వీడు మరింత జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి తెలుసుకున్నాడు ఏమని ఇది దేహము కాదు చూపునందు అనుభవానికి వచ్చేటువంటి పూర్ణ ఆత్మ చైతన్యము అది దేహము కాజాలదు అని తెలుసుకున్నాడు జగ్రహ ఇంకా రెండో వాడు ఇతర ఇతర ఛాయానిమిత్తం హిత్వా ప్రజాపతినాయమితి ఇతర అంటే రెండోవాడు రెండోవాడు అంటే వీరోచరుడు వీడేం చేశాడు ఛాయానిమిత్తం దేహం హితు శృత్యర్థం లక్షణయా జగ్రాహ అంతేనా రాజ్యముందా ఓకే ఇతరైతే విరోచన శుత్యర్థం ఛాయాత్మ ఆహా ఛాయానిమిత్తం దేహం అదండి నేను రాముని తోక వివరణలో ఉన్నట్టుగా దొరుకుతున్నాను ఛాయానిమిత్తం దేహం హిత్వాదు హిత్వా అంటే విడిచిపెట్టేది ఛాయ నిమిత్తమైన దేహమును విడిచిపెట్టి అని కాదు శృత్యర్థం హిత్వార్థం అంటే శృతి యొక్క తాత్పర్యమును విడిచిపెట్టేశాడు దాన్ని పట్టుకోలేక మరి దేన్ని పట్టుకున్నాడు జగ్రాహ పట్టుకున్నాడు దేన్ని పట్టుకున్నాడు ఛాయా నిమిత్తం దేహం జగ్రహ ఇక్కడ ఎంత సమస్య ఉందో అన్వయంలోనూ ఛాయకి నిమిత్తమైన దేహాన్ని పట్టుకున్నాడు ఇదే ఆత్మ అని పట్టుకున్నాడు మరి విడిచిపెట్టేశాడు దేన్ని విడిచిపెట్టేశాడు సుత్యర్థం హిక్వ ఈయన ఏం చేశాడు సుత్యర్థాన్ని పట్టుకున్నాడు ఛాయానిమిత్త దేహాన్ని విడిచిపెట్టేశాడు సుత్యర్థాన్ని పట్టుకున్నాడు ఇంద్రుడు ఆయన ఏం చేశాడు ఛాయానిమిత్తం దేహం సిత్యర్థం శుత్యర్థమును విడిచిపెట్టి ఛాయానిమిత్తం దేహం వ్యగ్రాహ అయితే ఛాయానిమిత్తమైన దేహాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పాడా ఆత్మని చెప్పలేదు ఏమని చెప్పాడు యశోక్షిణి పురుషో దృశ్యతే సో డైరెక్ట్ గా వాక్యాథంగా అంటే ముఖ్యార్థం డైరెక్ట్ గా వాక్యాన్ని చెప్పిన వెంటనే మీకు మేడకి నిమిత్తమైన దేహమే ఆత్మ అని అర్థం వస్తుందా కావట్లేదు రాకపోతుంటే వీడేం చేశాడంటే అక్షిని పురుష అంటే నీడా అని అర్థం తీసుకున్నాడు నీడ నీడకి నిమిత్తమైన ఆత్మని నేడ ఎందు లక్షణ వ్యాపారం చేత గ్రహించాడు ఏమిటండి చెప్పుడు ఇఫాక్ అని వస్తుంది అదే ఏదో వచ్చింది ఇది అప్పుడప్పుడు ఇది వచ్చినప్పుడు నాకు డౌట్ ఏమి వస్తుందంటే మన దగ్గర ఉన్నది ఏదైనా వస్తువు ఏదైనా కింద పడిందా అని అలాంటి డౌట్ అదొక పక్క పక్క ఇక్కడ మీరు ఓపెతుంది తెలుసుకుంటారంటే నేను ఇలా పుష్టి పడుతూ ఉంటాను సో చూడండి అక్షిని పురుష అని ఉందండి అక్షి అందరి కంటి అందరి పురుషుడు ఆ కంటిలో బొమ్మ కనపడుతుంది ఛాయి చూడండి అది అనుకుంది ఓకే ఆయన చెప్పిన దాన్ని బట్టి కనుక మీరు ముఖ్యార్థం తీసుకుంటే కంటిలో కనబడే ఛాయాని తీసుకోవాలి ఛాయా ఆత్మా అని తీసుకోవాలి ఈ రోజు ఏం చేశాడు దేహమే ఆత్మ తీసుకున్నాడు ఛాయా ఆత్మని ఆయన చెప్పినట్లయితే అలా చెప్పాడు అనుకుందాం ఆయన అలా చెప్పలేదు చెప్పాడు అనుకోను వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకుంటే ఛాయా ఆత్మ చెప్పినట్టు తెలియదు కానీ వీడు దేహం ఆత్మను ఎలా తీసుకున్నాడు ఆయన చెప్పలేదు కదా అంటే లక్షణయా జగ్రహ వాడు లక్షణ వ్యాపారాన్ని ఉపయోగించారు లక్షణ వ్యాపారము అంటే వాక్యానికి ముఖ్యార్థం పొసగనప్పుడు ముఖ్యార్థం అంటే డైరెక్ట్ లేదు అది పొసగనప్పుడు ఒకప్పుడు కుదరదు ముఖ్యార్థం కుదరదు కుదరనప్పుడు దానికి సంబంధం ఉన్న అర్థాన్ని తీసుకోవాలి దానితోటి సంబంధం ఉన్న దగ్గర సంబంధం ఉన్న అర్థాన్ని తీసుకోవాలి అసలు వాక్యాన్ని మనం ప్రయోగించినప్పుడు ముఖ్యార్థాన్ని తీసుకోవాలి ముఖ్యార్థం పొసగలు యుక్తియుక్తంగా ఉండదు లాజికల్ గా ఉండదు అప్పుడు లాజికల్ గా లేకపోయినా తీసుకోకూడదు దానికి దగ్గరగా సంబంధం ఉన్న అర్థాన్ని తీసుకోవాలి ఎలాగంటే గంగాయాన్ ఘోష అని ఉంది ఇది మామూలుగా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ గంగ ఎందు గొల్లపల్లె అని గంగ అంటే ప్రవాహానికి గంగ పేరు ప్రవాహంలో గొల్లపల్లె ఉంటుందా ఉండదు మరి చెప్పిన ఆయన మరి గంగాలో గొల్లపల్లెని ఎందుకు చెప్పాడు మీరు లక్షణాల వ్యాపారం గంగాకి దగ్గరగా ఉన్నది బొల్లపల్లె ఉండడానికి అవకాశం ఉన్నది ఏమిటి గంగా తీరం కాబట్టి గంగా శబ్దానికి తీరం అని అర్థం రాదు ముఖ్యార్థం గంగా శబ్దానికి ప్రవాహం అర్థం ముఖ్యార్థాన్ని విడిచిపెట్టేసి లక్షణని మనం అన్వయించినట్లయితే లక్షణ వ్యాపారాన్ని అంటారు వ్యాపారం అంటే మెంటల్ ఎఫర్ట్ మీరు చేసి దగ్గర పదార్థాన్ని తీసుకుంటారు దాన్ని లక్షణ అని అంటారు కాబట్టి గంగా శబ్దానికి అర్థం ఏంటి ఇంకా ఇప్పుడు తీరము అని అర్థం చెప్తాం లక్షణ అంటారు అలాగే ఇప్పుడు కంటిలో బొమ్మ ఎదరవాడి కంటిలోకి చూడండి మీ ముఖం ఆ ఎదరవాడి కంటిలో మీ దేహం బొమ్మలా కనపడుతుంది కాబట్టి ఆ బొమ్మ ఆత్మ ఎదరవాడి కంటలో ఉన్న బొమ్మ నా ఆత్మని కాదు ఆ బొమ్మకి దగ్గర అంటే ఆ బొమ్మ పడిలా చేసిన దేహం గంగకి గంగా తీరం చెప్పినట్టుగా ఛాయకి ఛాయా దేహం ఆత్మాన్ని స్వీకరించాలి అదే అతని యొక్క మెంటల్ ప్రాసెస్ అలా వర్క్ చేశాడు సరే అయితే అక్షిని పురుషో దృష్టి అనే వాక్యాన్ని అదే వాక్యాన్ని ఇంద్రుడు మరింత బాగా అన్వయించుకుని నన్ను దేహము ఆత్మ కాదు అని ఇంద్రుడు తెలుసుకున్నాడు వీడు మాత్రం దేహమే ఆత్మను స్వీకరించాడు పైగా దేహమే ఆత్మను స్వీకరించి దేహమే ఆత్మని ప్రజాపతి చెప్పేటండి కాదు ప్రజాపతి నా ఉత్తో జనట్టు ఆయనకి వారేయడం ఆ దోషాలను తీసుకెళ్లేదు నేనేదో బాధ చెప్తున్నాను వరంగెత్తా అంటే ఏదో చెప్పాను వరం చెప్పేప్పుడు ఏదో చెప్తాం మరి ఉన్న విషయాన్ని వేదాంత విషయాన్ని స్వతంత్రంగా చెప్పేప్పుడు ఏదో మాట్లాంటాం అంటే ఏమన్నా మీరు ఇలా అన్నారు ఆయన అల్లా అన్నాడు ఏమంటారు ఇది ప్రశ్న నీ నేను అన్నది ఆయన అన్నది నీకు నువ్వేమంటావు చెప్పేమే అన్నావు నాకు పూర్తి ఏమీ లేదు అయితే కూర్చో మాట్లాడతా వీడు పూజ పెట్టుకోద్దా చదువుకునే విద్యార్థి మీరు ఇలా అన్నారు ఆయన అల్లా అన్నారు నాకేమో ఆ తేడా ఉంది ఓకే తేడా ఉంది నా ఇచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వాస్యం ఉందండి శ్రీకృష్ణుడు అన్నాడు ఏమని కామనాలి విడిచిపెట్టి అన్నాడు ప్రజహాతి కదా కామాను సర్వాన్ అన్నాడా లేదా ప్రజహాతీ అంటే అర్థం ఏంటి విడిచిపెట్టును కామాను సర్వాన్ అంటే కామనాలను అందించినా ఆయన అన్నాడు కొన్ని కామనాలను విడిచిపెట్టబెట్టుకోవచ్చు అని ఇంకొక ఆయన ఉన్నారంటాడు ఇంకొక ఆయన ఏమో ఏమన్నారో ఏ సందర్భంలో ఉన్నారో నేనేం చెప్తాను అలాగ అలాంటి ఆటంకాలు పెట్టుకోకూడదు ఇంకొక ఆయన డిఫరెంట్ పీపుల్ టెల్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ఆడియన్సెస్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సర్కం స్టాండ్స్ తర్వాత ఆయన అలా అన్నాడు ఈ నువ్వు ఇలా అన్నావు అంటే నేను చెప్పిన మాట కావాలా ఆయన చెప్పిన మాట కావాలా లేకపోతే నీకు అర్థమైన మాట కావాలా ఎదరో వాళ్ళు చెప్పిన మాట మనం ఎందుకు తీసుకోవాలి మనకు అర్థమైంది మనం తీసుకోవాలి ఎదరోలు చెప్తే తప్ప ఏం లేదు మనం తెలుసుకుని తీసుకోవాలి నువ్వు చెప్పు అలా శ్లోకం చూసి చెప్పు అర్థం నువ్వు చెప్పు చెప్పు సంస్కృతం చెప్పు ఎదురు ఎదా అంటే అర్థం ఎప్పుడైతే కామాన్న కోరికలను సర్వాన్ అన్నింటినీ ప్రతిహాతి విడికి పెట్టున్నాం దానికి తాత్పర్యం ఏంటి చెప్పు అన్ని కోరికలను విడికి అర్థం అంటే అన్ని అన్న మాటకి అన్నీ కాదు అని చెప్పాలి ఏదో ఎక్సెప్షన్ ఇవ్వాలి దానికి అన్నీ అంటే అన్ని తగ్గండి ఏదో ఇది మినహాయించి నీ తగ్గి అలాంటి మినహాయింపులు ఏమైనా ఉంటే చూసుకోమరు నువ్వు నేనేం చెప్పను నన్ను అడిగితే నాకేం మినహాయింపులు కనపడలేదు కింద శ్లోకంలో కనపడలేదు చుట్టుమూర్తి ఎక్కడా కనపడలేదు నాకు తెలిసి కనపడలేదు నీకు కనపడితే మినహాయించుకోవాలి అంటే అయితే మీ పాఠం చదవడానికి రావాలనే కోరి కట్టు ఆ కోరిక కాదు అది జిజ్ఞాస ముముక్ష అంటున్నాయి అత బ్రహ్మ జిజ్ఞాస అని ఉన్నాయి అది దాన్ని స్వర్గ కామహ లాంటిది కాదు అది స్వర్గ కామహాలన్నీ విదిలిపెట్టిన వాడికి చెప్పారు దీన్ని అథాతో బ్రహ్మ ఇది కామన్ కాదు ఇట్స్ ఇట్స్ నాట్ ఎ డిజైర్ ఇట్స్ ఎ విష్ ఇట్ ఈస్ అన్ యాక్స్ప్రేషన్ టు నో ఇట్స్ నాట్ ఏ డి డబ్బు కావాలి భోగం కావాలి అలానే డిజైర్ కాదు ఇది కాబట్టి ఇది డిజైర్ కాదు ముముక్స అని ఒకటి సాధన కృష్ణలో ఒకటి ఉంటుంది అది కూడా డిజైర్ కాదు మంచి ప్రశ్న అడిగావు తప్ప రెండు డిజైర్ కావు డిజైర్ అంటే అనాత్మ భోగాన్ని నీవు కోరితే దాన్ని డిజైర్ అంట అది డిజైర్ కాదు నేను వందేళ్ళు బతకాల డిజైరా కాదా అని అడిగాడు ఆయన కాదని అది డిజైర్ అయ్యి అని అది డిజైర్ అది డిజైర్ అందుకో డిజైర్ అయితే అది ఉండాలి అక్కర్లేదు వద్దు అలాంటి వేరే వద్దు ఎంత తత్వం లేదు కానీ మనం ఎంతకాలం బ్రతకాలన్నది దేవుడి సేర్పిస్తే బాగుంటుంది మనమే డిసైపుస్తే బాగుండదు శోభగా ఉండదు కొన్నైనా దేవుడికి వదిలిపెట్టాలి అన్నీ మనమే బతకూర్చోదు దాన్ని పద్ధతి కాదు కాబట్టి ఈ రకంగా హెద్రబాడు చెప్పాడని హెదరవాడి మిత్రేంటి విదో తినడు అదే ఈరోజు నుండి యొక్క ఆర్గ్యుమెంట్ అని అతని పద్దతి ఏంటంటే ప్రజాపతి చెప్పాడు మీరు చూసుకుంటారు ఇంతకు ముందు మంత్రాల్లో నేను ప్రజాపతి దగ్గర ఆత్మను తెలుసుకుని వచ్చాను దేహమే ఆత్మ అని చెప్పాడు వాళ్ళ ప్రజాపతి చెప్పాడు అని చెప్పాడు ప్రజాపతి చెప్పిన వాక్యం చెప్పి ఈ వాక్యాన్ని బట్టి నేను ఇలా అర్థం చేసుకున్నాను అని చెప్తే ఆ సూర్యులలో కూడా తెలివైన వాళ్ళు ఎవరిలో ఉంటారు వాళ్ళు నువ్వు అర్థం చేసుకున్నది మాకు నచ్చబోత కావడం లేదా అని వాళ్ళు అభ్యర్థి చేస్తారు దాంతో ఒక చర్చి బయలుదేరుతుంది చర్చ బయలుదేరిస్తే మళ్ళీ ఓపెన్ ఉంటుంది కాపు వీడు క్రోత్తే చేసాడు దేహమే ఆత్మ ప్రజాపతి గారు చెప్పారు ఎందుకు ఇలా చేసేదంటే వాళ్ళని మోసం చేయాలని చేయలేదు దోషభూయత్వ అతని ఎందు ఆ ప్రతిబంధకము అనే దోషము ఆటంకము జ్ఞానం కలగడానికి ఆటంకములో అనేకం ఉంటాయి ఆ దోషములు చాలా అధికంగా ఉండడం చేత అతనికి అజ్ఞానం కలగలేదులయో ఆదర్శే దృశ్యమానో వాసో యన్మీల తన్మహారథమితి ఛాయామిత్తం వాసే నాయా తవ్వతి విరోచనా ఏమండీ నేను ప్రజాపతిగారి వాక్యాన్ని శృతి ఆత్మ స్థిరది అక్ష పురుష స్థిరేక్షిని పురుషో దృష్టితే స ఆత్మ అని చెప్పాడే ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు ముక్కసి ముఖార్థానతగా తీసుకుని కంటి ముందు కనబడే పురుషుడు అని కనుక సో వాడు ఛాయ ఆత్మాని తీసుకోవాలి మీరు కరెక్ట్ అర్థం తీసుకుంటే ఛాయే ఆత్మాని తీసుకోవాలి ఛాయ ఆత్మాని కుదరకపోతే వాడు దాని ఇంటర్ప్రిటేషన్ ఏదో పెట్టి ఛాయకు నిమిత్తమైన దేహం అని తీసుకుని అలా తీసుకోవడానికి హక్కు లేదు చేతనైతే చూపు వెనకాల ఉండే చూపుని గురించి ఇది ఆత్మను చెప్తున్నాడు అని తెలుసుకోవాలి పురుష అంటే పూర్ణ అర్థం అది తెలుసుకోవాలి ఒకవేళ చేత కాకపోతే అంటే మనిషి అని అర్థం వీళ్ళు చెప్పుకుంటే బొమ్మ అని అర్థం చెప్పుకుంటే ఛాయే ఆత్మాని తీసుకోవాలి ఛాయ కాకుండా దేహం తీసుకునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని మీద విమోచన అభిప్రాయం ఇలా ఉంది ఎలాగంటే అద్దంలో రెండు వస్త్రాలు చూపించారు యథా ఆదర్శే నీలానీలయోహ దృశ్యమానయోహో మాసో ఆదర్శంలో చూపించారు రెండు వస్త్రాలు వస్త్రాలంటే ధోతి అనుకోండి కేరనుకోండి ఏం పర్వాలేదు కొంతమంది నేలపు వర్ణపు ధోతీలు కూడా కడుతూ ఈ పట్టు పంచులు పిచ్చు ఉన్న వాళ్ళకి రంగు రంగులు రకరకాల రంగులు వస్తాయి ఎర్ర ఎర్ర పొట్ట పంచలు తెల్ల పొట్ట పంచలు గోధుమ వర్ణం పొట్ట పంచలు దాంట్లో నీల వర్ణపు ఉంటుంది నాకెవలో పొట్ట ఇచ్చారు ఒకప్పుడు ఆమెగుండే ప్రేమతోటి వెయ్యి రూపాయలు ఖరీజ అప్పట్లో వెయ్యి రూపాయలు ఎక్కువ కంచి పొట్టు పంచాను కండుగా తీసుకొచ్చి నేను అన్నాను నేను ఈ పొట్టుపంచు కట్టనండి ఈ పురుగుతోటి సమాచారం ఇది ఇది మడి కడి ఇది వాళ్ళు నాకు తెలియదు నాకు అసలు ఏమడి లేదని ఊలో వాళ్ళు చెప్పుకుంటున్నారు కూడాను ఇది మళ్ళీ నాకు ఇది బతుకుని చెందుకు అని నేను అన్నాను ఆయన మాకు తెలియదండి మీరు ఇచ్చాము మీరు ఏదైనా చేసుకోండి నేను మళ్ళీ జాగ్రత్తగా పెట్టిలో వస్తుంది పెట్టిలో కట్టి పెట్టి మంచిగా అందంగా ఉంటుంది ఆ పెట్టిలో జాగ్రత్తగా ప్యాక్ అలా దగ్గర పెట్టుకున్నాను ఈ లోపల ఓ సద్బ్రాహ్మణం వేద పండితులు నేను ఆయన అడిగాను ఏమండీ గారు పట్టుపంచు ఉన్నాను మీ దగ్గర నాడు లేదండి మా మావ పెడితే అన్నాడు అంటే పట్టుపంజంటే మావగారు పెట్టాల్సిందే నేను కొనుక్కోవచ్చు కదా నేను కొనుక్కోదు పొట్టుపంజంటే మావగారే పెట్టాలి నేను అన్నాను పొట్టుపంచ ఉందనుకోండి ఏం చేస్తారు ఏం చేయలేదు ఏదైనా పండగ ఏదైనా అయితే మడిగొత్తుకుంటు దానికి నిల్యంగా ఉంటుంది ఎక్కడికైనా సంతర్పణకి వెళ్ళేప్పుడు అతను వెళ్ళచ్చు అంటే నేనన్నాను ఈ ప్రతి మీరు తీసుకోండి ఆనందంగా తీసుకున్నాను ట్టుకో పడుతుంది ఏ లోకంలో ఒక్కొక్కటి శిద్ద ఒక్కొక్కటి పోలీండి సో నీలవర్ణం ఉన్నది నీలవర్ణపు ధోతి నీ ధోతి నష్టదం ఉంటే తీరనుకో నష్టం ఇంకొకటి నీలవర్ణం కాదు అనీలం అనీలం నీలవర్ణం కాండి ఇంకేదో రెండు ఈ రెండు ఉన్నాయి ఈ రెండు అద్దలను చూపించేది వాళ్ళు అద్దలను చూపిస్తే ఈ రెండింట్లో ఖరీదేమో చెప్పండి మహారహం ఎక్కువ ఖరీదు ఏది అని అడిగాడు అడిగితే వీడు ఏమని చెప్పాడంటే ఈ నీలవర్ణంది ఎక్కువ ఖరీదు అని చెప్పాడు అప్పుడు ఎక్కువ ఖరీదు నీలవర్ణం చెప్పినప్పుడు వాడి అభిప్రాయం నేడ ఖరీదు ఎక్కువనా కాదు ఆ నేడకి నిమిత్తమైనదేదో అది ఖరీదు ఎక్కువనా అలాగే ఈరోజు ఆర్గ్యుమెంట్ అది నేడ ఆత్మ అంటే కంట్లో నీడ బొమ్మ ఆత్మ నీడ ఆత్మనంటే నీడకి నిమిత్తమైన దేహము ఆత్మ అని వాడి ఆర్గ్యుమెంట్ అది ఈరోజు అన్ని తెలివితేటలతోటి లక్షణాల వ్యాపారాన్ని అన్వయించి వాడు ఆత్మను నిర్ణయం చేశాడు అది ఆ వాక్యం మీకు అర్థమైందండి ఎన్ నీలం తన మహార్హమితి ఛాయా నీలమైనది ఖరీదైంది అంటే నీడని కాదక్కడ నీడకి నిమిత్తమైన వస్త్రమే ఖరీదైంది అని అర్థం అలాగే ఇక్కడ కూడా దేహము నీడకి నిమిత్తమైనది దేహము ఛాయకు నిమిత్తమైనది అది ఆత్మని నిరోచన యొక్క అభిప్రాయము గుణదోషవశాదేవీ శబ్దార్థావధారణం శ్రవణే ఇక్కడ పూర్వపక్షం మీకు చూసుకుంటే సరిపడుతుంది పూర్వపక్షం ఏంటంటే శ్రవణం తుల్యమే తుల్యం అంటే సమానం అక్షిపురుష శ్రవణం సమానమే అయినా ఇంద్రుడికో రకంగాను విరోచనుడికి ఇంకో రకంగాను ఎందుకు వచ్చాయి అది ప్రశ్న దానికి దాని మీకు కీర్తి చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కంక్లూషన్కి వచ్చాం కాబట్టి శబ్ద కిందేసి శ్రవణే సమానమే శ్రవణం సమానమే వాళ్ళు విన్న వాక్యం సేమే అయినప్పటికీ కూడా ఆ వాక్యంలో ఉండే శబ్దాలకి అర్థాన్ని వాళ్ళు నిశ్చయించుకుంటారు శబ్దార్థ అవధారణ ఆ నిశ్చయము వాళ్ళ మనస్సుల్లో ఉండే గుణదోషాల మీద ఆధారపడి ఉంటుంది స్వచిస్త గుణదోష వశాదేవా అనేది ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మనిషి అనేకములైనటువంటి వాసనలను గుణదోషములను సంస్కారములను మనస్సులో నింపుకుని వెళ్తాడు వేదాంత క్లాసుకు వెళ్తాడు వేదాంతం అంటే ఒక ఫ్యాషను వేదాంతానికి వచ్చేవాళ్ళు మూడు రకాలు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి జిజ్ఞాస గల వాళ్ళు అది కరెక్ట్ రెండు జిహాస వేరే ఉంది జిజ్ఞాస వేరు జిహాస వేరు జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనుకుంటారు ిహాస్ అంటే విడిచిపెట్టేయాలనే కోరుతాం వారు ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఈ ఉద్యోగం లాగరాలు విదిలిపెట్టడం అంటే మనం వేదాంతాన్ని పట్టుకుంటే ఉద్యోగం విదిలిపెట్టేయొచ్చు ఏ తర్వాత భార్యాపిల్లల్ని విదిలిపెట్టేయాలని కోరిక వాడికి ఈ ఇంట్రెస్ట్ విద్య భార్యాపిల్లల్ని విడిచిపెట్టేయాలని కోరిక మన మానవుని మస్తిష్టం పలు రకాలుగా పనికి అందరూ భార్యాపిల్లల్ని పట్టుకుని వేలాడి వాళ్ళు వంద మంది ఉంటే ఒకడు ఉంటాడు విధులు పెట్టేయాలని వాడు వారికి వేదాంతం చదువుకునే మీద సిద్ధ పిసరంతే ఉంటుంది భార్యాపిల్లల్ని వదిలిపెట్టేయాలనే హడావిడి ఎక్కువ ఉంటుంది వాడొస్తాడు ఉద్యోగం వదిలిపెట్టేయాలని హడావిడి ఎక్కువ వాడుకుంటుంది నిన్న ఉద్యోగంలో వారికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇది నాట్ ఇంట్రెస్టింగ్ సో హీవాల్స్ తో గెటెడ్ అసలు ఈ వేదాంతం అన్నది ఒక రెవెన్యూ కింద కనపడుతూ ఆ ఉద్యోగం మానేసి దీంతో ఇక్కడ వచ్చి ఆరు నెలల ఘోరే బిహా పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ తీరిగ్గా బెండ పెట్టుకుంటాడు అనవసరంగా మానేసం ఉద్యోగం అని అప్పుడు తీరిగ్గా బెండ పెట్టుకుంటాడు అందరూ కాదు ఉంటారల్లా దీన్ని విహాసార్థ ఇంకో అతను వేదాంతానికి ఎందుకు వచ్చాడో తెలుస్తున్నాండి ఎలక్ట్రిసిటీ బిల్లులు టెలిఫోన్ బిల్లులు పాల బిల్లులు కట్టలేక విసిగెత్తి వేదాంతానికి వచ్చాయి ఈ బిల్లులు కట్టలేక ఎందుకంటే డబ్బు మొహాన్ని పారేయడం సమస్య కాదు బిల్లు కట్టడం కష్టం ఒకసారి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు కేపార్థే వంద కాతం ఇరవై కాగితం పట్టుకుని వెళ్ళేసి కట్టేసి రావచ్చు వాటి కట్టుకోదు వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు రావద్దాను ఎంత నీ టైం అంటే ఒంటిగంట కదా ఇప్పుడు ఒంటి గంట అవును ఒంటిగంట ఇప్పుడు ఒంటి గంట అవుతోంది కదా అవ్వలేదు కదా కట్టుకో అంటే ఇప్పుడు కట్టుకోం ఎందుకు కట్టుకోవా ఒంటి గంట తగ్గ నువ్వు కట్టుకోవాలంటే కట్టుకున్న వాటికి అకౌంట్ సిటీ చేయరు ఒంటి గంటకి అనేది ఇప్పుడు కట్టట్లేదు అని అంతే అది చూస్తే సన్యాసం తీసుకోవాలంటుంది బిల్లు కట్టలేక అయితే అప్పులు తీర్చలేక ఇదంతా జిహాస ఇది రెండో కేటగిరీ మూడో కేటగిరీ ఏంటంటే మూడో కేటగిరీ అన్నానా ఏమో ఇదే మూడు సో ఈ రకరకాల మంది వేదాంతాలకు వస్తారు వాళ్ళకేమీ సంస్కారం ఉండదు నా తరక ఉండదు నిత్యకర్మాణ స్థానం ఉండదు ఎప్పుడు చేయలేదు లేదా వచ్చి కర్మయోగం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఏం కర్మయోగం కర్మయోగం అంటే మహాత్ములు కూడా ఏం చేస్తారంటే కర్మయోగం నీతి చేత కర్మయోగం చేయిస్తాను రా మరి వాడు వీడి చూసుకొచ్చి వీడు వస్తే ఏం చేస్తారు మరి కర్మయోగం ఇస్తాను రా అని చెప్పి ఓ టైప్ మిషన్ ఇచ్చి ఈ ఆటమానికి వచ్చి వచ్చే డబ్బులన్నీ లిస్ట్ రాసి ఖర్చులన్నీ లిస్ట్ రాసి అకౌంట్లన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి అని చెప్పిస్తారు ఈ అకౌంట్లు నేను అక్కడ ఆఫీసులో మెయింటైన్ చేసాను అని నేను అధ్యతనే నేను ఇక్కడ పెట్టాను నీకు అనుభవం బాగా ఉంది ఇక్కడ పెట్టాను మరి బ్యాంక్ దీనికి అది కర్మాను ఇది కర్మయోగం అని చెప్పారు కాబోస్ అనుకుంటుంది వీడు కర్మయోగం అవుతుంది వీడు అకౌంట్లు మెయింటైన్ చేస్తే కర్మయోగం అవుతుందండి వీడు వీడు సంధ్యావందనము పితృకర్మలో అభివృద్ధిస్తూ ఉంటే నిష్కారణంగా అధికర్మవుతుంది కానీ వీడి ఆఫీసులో కూర్చుని అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ సంవత్సారం ఇలాగే నడుస్తూ ఉంటాం మన ఏదో ఒకసారి సేవ కోసం చేసేదని కాదు అదే డ్యూటీ తిని పెట్టేస్తాడు ఈ విధంగా ఈ ఉన్నాయి చూసారా అవి వ్యక్తుల్ని ఎక్స్ప్లాయింట్ చేసి పరిస్థితుంటారు ఒక ఆశ్రమంలో అడుగు అక్కడ ఇలాంటి అభాధిని మీకు కొంతమంది కనపడతారు వాళ్ళు ఒరిజినల్గా వేదాంతం చదువుకుందామని వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేదాంతాన్ని మరిచిపోయి ఏదో ఒక భక్తి ఒకరేదో టెంపుల్ ఇది ఉంటుంది అది ఆదాయము ఏదో పుష్పము గ్రహము నక్షత్రము ఇలాగేదో తెచ్చుకుంటూ పూజ ఇలాంటివి చేసుకుంటూ తాండకర్మలు చేసుకుంటూ స్వామీజీకి సేవ చేస్తూ స్వామీజీ ఏదో జీతం ఏర్పాటు చేస్తారు ఆ జీతం ఇటు ఇంట్లో ఉన్నట్టు కాదు అటు గతిమీద ఉన్నట్టు కాదు అటు నదిలో ఉన్నట్టు కాదు ఉభయ రకంగా కాలశ్రాపం చేస్తూ ఉంటారు వీరికి ఏదో ఒక మెంటల్ గా వాళ్ళ మనస్సుకి ఒక స్థితితాన్ని కలిగించడం కోసం నువ్వు కర్మయోగం చేస్తున్నావు అంటూ ఉంటే అప్పుడప్పుడు వాడు సంతోషంతా కూడా చాలా అసందర్భమైన వ్యవహారం కాబట్టి మనుషులు తమ చిత్తమునందు అనేక గుణదోషాలు పెట్టుకుని వస్తారు రకరకాల జనం అందరూ తయారవుతారు వేదాంతంలో ఎందుకని ఇక్కడ చేయాల్సిన పనేం లేదు శ్రవణం చేస్తూ ఉంటున్నాం చెంద కూర్చుని ఓపిక లేకపోతే కుర్చీలో కూర్చుని శ్రవనం చేసేవచ్చు నేను కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకా అది జనరల్ చెంద కూర్చుని ఓపుగా చిన్న కొంచెం శ్రమ ఉంటుంది కుర్చీలో కూర్చొని అవసరం అయితే కూర్చోవచ్చు తప్పేం నేను అలా అంటలేదు ఏ కల్పనడా భోజనం చేసేసి కాఫీ తాకూర్చు కూర్చుని శ్రవణం చేసేయ్ మళ్ళీ శ్రవణం అయిపోయిన తర్వాత వెళ్తే ఇంకోకప్పు కాఫీ తాగొచ్చు అదే బిగ్ డీల్ ఇదే మీరు లలితా సహస్రనామ కుంకుమ పూజ అని చెప్పేసి వెళ్ళండి నకనకలు ఆడిపోతారు మంచినీళ్ళు దొరక్క కాఫీలు ఒంటికంటున్నారు అయ్యేటికి ఇంకా వీడు నకనకలు ఆడుతూ ఉంటాడు నకనకలు ఆడిపోతారు ఒంటికంటున్నారు మొన్న మేము వెళ్లాం అదే ఉపన్యాసానికి వెళ్లాం నేను ఎవరండీ మీరు పన్నెండు ఇరవై ఐదు భోజనం కదా వడ్డిస్తారా వడ్డించారా అని చెప్పేసి నేను మీద రెక్కినంత పని చేసి వడ్డింపజేసాను నన్ను అడుగుతారు మీకు స్పెషల్గా వడ్డించమంటారా అంటారు వడ్డించండి స్పెషల్ అయినా పర్వాలేదు ఇక్కడైనా పర్వాలేదు ఎలాగో అలాగే వడ్డించండి ఒంటికంటే అయిపోయింది నాకు నీరసంగా ఉంది వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకో పని చేయండి మీరు మీరు ఊరుకోండి నేను బయలుదేరి వెళ్ళిపోతాను నాకు కారు ఏదో మీరు చేస్తాన్నారు వ్యవస్థకే డూ బ్యా డూ రెటార్ డీస్ డూ దోస్ థింగ్ అని ఇలా మీదపడి రెక్కేస్తే అప్పుడు వడ్డించారు అదే మరి వేదాంతులు ఇలాగే ఉంటారు అక్కడ పాపం వాళ్ళు ధ్యానం అది చేస్తుంది వచ్చారు పూజ అది చేస్తుంది వాళ్ళకి కంగారు లేదు వాళ్ళకి అవకాశంగా చేస్తారు కాబట్టి ఆ చిత్తంలో ఉండే గుణదోషములకు వశం అయ్యేది చేసి శ్రవణం ఒక్కటే ఆ గుణదోషములకు వశం అయ్యి వాళ్ళకి అది అర్థమయ్యేది అవుతుంది నాకూడదు ఒక ఆయన వేదాంతం అంతా నాకు నచ్చింది అహం బ్రహ్మాస్మీ నచ్చలేదు అన్నాడు నేను చెప్పమంటాను అహం బ్రహ్మాస్మీ అంటే మీరేమనుకుంటున్నారని అన్న ఆయన చెప్పాడు ఏమనుకుంటున్నాడు అది కాదు దాని అర్థం మీరు తర్వాత ఇప్పుడే కలవండి అని చెప్పాను అది కాదు అహం బ్రహ్మాస్మీ అంటే వీడు ఈ గోత్రం ఈ వంశం ఈ వీడు ఈ వయస్సు వీడు బ్రహ్మను అనుకుంటున్నాడు అది కాదు దానర్థం వీడు ఈ సుబ్బన్న ఈ రామన్న వీడు బ్రహ్మని కాదు వీడు బ్రహ్మలా అవుతాడు వీడు నామరూపాలు మిత్క వీడు బ్రహ్మ సత్యం కదా అదే మరి అహం బ్రహ్మాస్మీ అంటే మీరు అనుకున్నది అర్థం కాదు అలా ఉంటుంది కాబట్టి శ్రవణము తుల్యమే అయినా అనేక దోషములు చిత్తంలో ఉండే గుణదోషాలను బట్టి వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు చాలా శ్రమతో కూడినటువంటి విషయం వేదాంతం చాలా లోతైంది చాలా శ్రమతో కూడింది ఆయనకో దత్త దయధ్వమితి లకారమ మాత్ర శ్రవణాత్ వృత్యంతరే దీంట్లో లోకంలో దృష్టాంతమే కాకుండా లోకంలో దృష్టాంతాలు కోళ్ళుగా ఉన్నాయి ఇప్పుడు ఇంద్రుడు విరోచనుడికి దృష్టాంతం ఉండమే ఉంది ఇంకో స్థితిలో కూడా ఇంకో స్థితి అంటే బృహదారణ యొక్క దీంట్లో బృహదారణ యొక్క స్మృతిలో ఒక బ్రాహ్మణం చాలా అందమైన బ్రాహ్మణం దానికి ఆ ప్రజాపతి బ్రాహ్మణము పేరు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్తారు అక్కడ మంచి విచారము ఉన్నది చిన్న బ్రాహ్మణం ఎప్పుడైనా సేవ సథం చెప్పాలని అనుకున్నా వన్ వీక్ క్యాంప్కో దేనికో చాలా సింపుల్గా ఉంటుంది బాగా అందంగా ఉంటుంది ప్రజాపతి గారి దగ్గరికి వెళ్తారు వీళ్ళు శిష్యులు వీళ్ళు ఇంద్రుడు విరోచనుడు వచ్చినట్టుగా అప్పుడు దేవతలు మనుష్యులు అసురులు ముగ్గురు వెళ్తారు ఆ కథలా ఉంటుంది అక్కడ దేవతలు అంటే ఎవరో అసురులు అంటే ఎవరో మంచి చెప్తీ చేశారు భాష్యకారులు మీకు ఎప్పుడైనా ఒప్పుకుంటే తీసుకుండి మూడో వాల్యూంలో ఉంది మీరేంటే అర్థపడలేదు తెలుగులో చక్కగా అది వడ్డించిన వడ్డించిన విస్తరలా ఉంటుంది మీరేమీ ఇబ్బంది పడిపోవచ్చారు లేదు ఉల్లాసంగా చదువుకుంటూ పోవచ్చు సో వీళ్ళు ముగ్గురు వెళ్తారు దేవతలు మానవులు అస్తురులు ప్రజాపతి గారి దగ్గరికి ఉపదేశం చేయండి అని వెళ్తారు ముందు దేవతలు వెళ్తారు వెళితే ఆయన డా అని ఉపదేశం చేస్తారు మానవులు వెళ్తారు డా అని ఉపదేశం చేస్తారు అసురులు వెళ్తారు అని ఉపదేశం చేస్తారు దేవతలు అడుగుతారు అయినా మీకు ఏమర్థమైందిరా నేను చేసిన ఉపదేశం అని అడుగుతాడు ఆయన అంటే ఆయన దేవతలు చెప్తారు మేము ఎప్పుడు భోగాల్లో పడుతుంటాం దేవతలు అంటే అవిరికేవాళ్ళు మన దగ్గర బంజీరాశించేవాళ్ళు లేకపోతే జుగులీ హిల్స్ వీళ్ళని దేవతలు అంటే అంటే ఎయిర్ కండిషన్ కార్లలో ఉంటారు ఖరీదైన వస్త్రాలు ధరిస్తారు ఖరీదైన భోజనాలు చేస్తారు ఖరీదైన ఆభరణాలు ధరిస్తారు మరి దేవతలు అంటే అలాగే సో నేను ఎప్పుడు భోగాల్లో ముని తేలుతూ ఉంటాము మీరు అలా ఉండకంటరా భోగాలు ఎక్కువైపోయి మీకు మీరు దమాన్ని అభ్యాసం చేయండి దా అంటే దమము అంటే ఇంద్రియ నిగ్రహము దాన్ని మీరు అభ్యాసం చేయండి అని మీరు మాకు ఉపదేశించినట్టుగా మాకు అనిపించింది అని చెప్తారు మీరు మీకు బాగానే తెలిసింది వెళ్ళిదండి అంటే మనుషులను అడుగుతాడు ఎరా మీదేమర్థమైందిరా చెప్పిందని అంటే మేము ఎంతసేపు లోభులు అయిపోయాం అంతసేపు పోగేయడమే కాని ఎదరవాళ్ళకి ఇద్దామనే జ్ఞానం లేకుండా అయిపోయింది మాకు కాబట్టి మీరు మమ్మల్ని దానం నేర్చుకోమని ఉపదేశం చేసినట్టు మాకు అనిపించింది అని వీళ్ళు అంటారు ఆ కరెక్టే మీకు బాగా తెలిసింది పోండానికి అడిగా రాక్షసులను అడుగుతాడు రాక్షసులు కాదు అసురంలో రాక్ష తేడా ఉంది రెండింటికి అడుగుతాడు ఎలా దా అంటే ఏం తెలిసిందిరా నేను చాలా క్రూరస్వభావులము అసలు సహజంగాను మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా తప్పటానికి కూడా వెనుకాడము ఆ క్రోరత్వాన్ని విడిచిపెట్టేసి దయని నేర్చుకోమని మీరు మాకు చెప్పినట్టుగా మాకు అనిపించింది అంటారు మీరు కరెక్ట్గా తెలుసుకున్నారు అని వాళ్ళని పంపిస్తున్నారు దాని మీద చెప్తున్నట్టు కాబట్టి ఆ చెప్తున్నా చూడండి సో దా సమాన శ్రవణము అయినప్పటి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సంగమైనట్టుగా మీకు మరో స్కృతిలో కూడా అలాగే ఇక్కడ కూడా శ్రవణము సమానమే అయినా అక్ష పురుష శ్రవణము ఇంద్రుడికి ఓ రకంగాను విరోచనుడికి మరో రకంగాను తెలియటంలో వాళ్ల వాళ్ళ చిత్తంలో ఉండే సంస్కారాలు నివసి వాళ్ళకల్లా తెలిసింది అని మనకి స్పష్టం అంటే గుమ్మడికాయతోందంటే భుజాలు తడవకోవడం అంటే దీని ఆ సానుతి తెలుసా మీకు గుమ్మడికాయ తొందంటే భుజాలు తడవుకోవడం ఆ సానుతికి సంబంధించిన కథ తెలుసా మీకు కథ తెలుసా అంటే మర్యాద రామన్న లాంటి కథ లాంటి ఒక ఆయన ఇంట్లో గుమ్మడిపోతుంది ఆ గుమ్మడి పాదుకి చక్కగా గుమ్మడికాయలు కాస్తాయి ఆయన ఇంట్లో కూతురు పెళ్ళు లేదా మనోరాల పెళ్ళుకో అట్టపెట్టుకున్నాడు పెళ్లికి ఉంటాయి తులుసుకి కావాలి అన్నిటికీ కావాలి సో ఆ గుమ్మడికాయలన్నీ అట్టపెట్టుకున్నాడు కోసేస్తే పడైపోతాయని పాదుగా అట్టపెట్టుకున్నాడు ఇంకా రెండు రోజుల్లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని గుమ్మడికాయలు ఉన్నాయని నేను అనుకున్నాడు ఎవడో కోప్పేసాడు ఎవడో వాటిని దాన్ని కోసేసి పతుకుపోతాడు పాదంటే పాట మీద పాతుందండి ఆ పాక మీద ఎక్కేసి రాత్రిపూట పోసేసి పట్టుకుపోయాడు మీరు చూసుకుంటే ఒక్క గుమ్మడికాయలు లేదా మర్యాద రామన్న గారికి చెప్పాడు ఇలా మా గుమ్మడికాయలు దొంగలకి చేరండి మీరు దొంగని పట్టుకోవాలి అంటే రామన్న ఏమనుకున్నారంటే ఇక్కడే ఈ కమ్యూనిటీలో ఉండే ఎవరో ఉంటాడు దీనికోసం భయం ఉంది గేవలు మోసుకెళ్ళడం కూడా కష్టం కదండి రూపాయలు అంటే అది వేరే తగ్గితే బంగారు నాణ్యాలు మూటాలు వేరే ఈ గుమ్మడికాయలు ఎవరు మూసుకెళ్తాడు సరే రామన్న గారు ఏమన్నారంటే మీ ఇంట్లో పెళ్లికి మామూలుగా గుమ్మడికాయలు నడిపించేవా ఇంకేదైనా గుమ్మడికాయలు నేను పంపిస్తాను వాటితో పెళ్లి నడిపించేస్తే పెళ్లి లోపల కొట్టుకోవడం కష్టం కానీ పెళ్లికి ఊళ్ళో వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తున్నావో నేను మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను అక్కడ కొట్టుకుంటాను గుమ్మడికాయల దొంగ అని సరే భోజనానికి అందరికీ వర్తిస్తాను వర్తించిన తర్వాత మర్యాద రామన్న గారు లేచి ఆయన ఏమంటారంటే ఆయన కొంతమంది పరిచారకములు పెడతారు అందరి భుజాలు మీరు పరిపిస్తూ ఉండంటారా వీళ్ళు గుమ్మడికాయ దొంగల యొక్క భుజార మీద గుమ్మడికాయల ముద్రలు కనబడుతూ ఉంటాయి అని ఒక స్టేట్మెంట్ అంటారు అనేవాడు చూసుకుంటాడు వాడే వాడిని పట్టుకుంటూ అడుగుతాడు రుజువు చెప్పు నిజమంట అంటే పొరపాటు చేసిన వాడు అది గుమ్మడికాయ దొంగ అయితే ముజాలు అడుగుకోవడం అది అది సాధక సో ఆ రకంగా దా అనగానే మనకి భోగాలు పెరిగిపోయాయి అందుకోసమే దమం అంటున్నాడా అని వాడు భుజాలు చదువుకున్నాడు అతడు దేవతను రాక్షసులు భుజాలు తదుకు మనకి దయ లేకుండా పోయింది అందుకోసం దా అంటున్నాడు అని రాక్షసులు భుజాలు జరుపుకున్నాడు మనకి దానం లేకుండా పోయిందని మానవులు భుజాలు జరుగుతున్నారు ఇది సాధన కాబట్టి దమనం సమానమే అయినా వాళ్ళకుండే సంస్కారాలని వచ్చి వాళ్ళు తెలుసుకునే విషయాలు భిన్నాలుగా ఉంటాయి ఇవన్నీ చిత్తంలో ఉండే దోషాల వల్ల వచ్చే సమస్య అంచేతనే చాలా పవిత్రమైన హృదయం ఉండాలి ఆ తర్వాత ఓపెన్ మైండ్ ఉండాలి పూర్తి ఓపెన్ మైండ్ ఉండాలి తర్వాత నిమిత్తాన్యటి తదనుగుణాన్యేదా సహకారీని బంతి అది తర్వాత టుంది ఓ వాక్యం చెప్తాడు గురువుగారు ఓ వాక్యం చెప్తారు లేకపోతే గీతా వాక్యం ఒకటి ఉంటారు అది వీడు తన సంస్కారానికి తగ్గట్టుగా అన్వయించుకుంటాడు అన్వయించుకుని అప్పుడు చూస్తే వాడికి ఆ తుట్టుముట్టున్న విషయాలన్నీ వీడి అన్వయాన్ని సమర్థిస్తున్నట్టుగా కనపడుతుంది ఇంకేం అంత శ్రాంతి కలిగే అవకాశం ఉంటుంది నిమిత్తాన్ని తదనుగుణాన్నేవ సహకారీని భవంటి గతంటే వీడు అది విన్న వెంటనే ఒక నిశ్చయం చేసుకున్నాడు కదా దానికి తగ్గట్టుగానే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ నిశ్చయాన్ని సపోర్ట్ చేస్తూ దాన్నే బలపరిచివిగా ఉంటాయి అది కాబట్టి ఒక ఫిక్సేషన్లో మనిషి పడిపోతాడు ఆత్మంటే ఫలానా అనే ఫిక్సేషన్లో పడిపోతా పడిపోతే ఇంకా వాడికి చుట్టుముట్ట ఉన్నటువంటి ఆలోచనలు సందర్భాలు పరిస్థితులు అనుభవాలు ఈ సిచ్యువేషన్ మీద సపోర్ట్ చేసేసుకున్నాయి అన్నట్టు నిదా అనిపిస్తుంది దాంతో దాని నుంచి వాడు బయట పడలేడు ఒక ఆయన నాతో అన్నారు నాకు బ్రహ్మానుభవం నేను చాలా సంతోషం అసలు ఆయన బ్రహ్మానుభవం ఏదో తెలుసుకుందామని నేను మహోర్త ఎంతో ప్రేమతో నేను ఎదురు చూశాను ఆయన తర్వాత ఏం చెప్తారని తర్వాత ఏం చెప్తారో గుర్తులేదు కానీ ఇంత మాత్రం గుర్తుంది ఏంటంటే ఆయన చెప్పింది శుద్ధ అసందర్భమైన విషయం అని మాత్రమే గుర్తు పెద్ద ఆయన అలా చెప్తున్నాడు అంటే ఆయన నాకు బ్రహ్మానుభవం అయిపోయింది చెప్తున్నాడు ఆయన బ్రహ్మానుభూతి పుస్తకం గురించి మాట్లాడుతూ ఈ బ్రహ్మానుభూతి పుస్తకం ఏదండి అన్నాడు అన్నారు ఆయన అంటే నేనన్నా బ్రహ్మానుభూతి అంటే దాని పేరు అనేది ముఖానికి తెలుసుకోండి అండి నాకు కాపీ ఇవ్వండి సరే ప్రేమతో ఇస్తాను చదవండి మంచి పుస్తకం అది అలా కాదు నాకు బ్రహ్మానుభవం అయిపోయింది దాన్ని సరిపోల్చుకుంటాను ఒక కాపు అన్నాను అండి అన్నా ఆ బ్రహ్మానుభవం కూడా ఆయన చెప్పేసారు నేను అడగలేదు బ్రహ్మానుభం ఏమిటైందని నిన్నే సరిపోల్చుకుంటారు కదా పుస్తకం తీసుకుంటున్నారు తప్పే ఉంది ఆయనకే తెలుసుకుందని నేను ఊరుకున్నాను ఆయనే చెప్పేసారు బ్రహ్మానుభవం యొక్క ఇప్పుడు అన్నా నేను మంచిదండి మీరు ఈ చదవండి సరి జాగ్రత్తగా చదవండి మంచి పుస్తకం అండి మహాత్ములు ఎవరో రాశారు ఆయన అలా ఉంటాను బ్రహ్మానుభవం అయితే అని అనుకుంటూ దీంట్లో తప్పు పచ్చదం పాయింట్ కాదు ఆయా వ్యక్తుల యొక్క మనస్సులో ఉండే దోషములు గుణదోషములు అలా ఉంది వాళ్ళని ఇబ్బంది పెడతాయని చెప్పడం అనే అభిప్రాయం కానీ తప్పు పచ్చదం పాయింట్ కాదు ఏమేవాఘవన్నతి హోవాచ్యా ఏతం భూయోను వ్యాఖ్యా వసాపరాణి ంశతం వర్షాణి సహ అపరాత్రిశతాణ్యువాసా స్మూహో వాచా ఇది చాందోగ్యోపనిషది అష్టమాధ్యాయ నవమప్రవతర సృష్టి అప్పుడు ఇంద్రుడు ఎలా చెప్పాడు నాకు దేహమే ఆత్మ అనేది నాకు సర్దుబాటు కావట్లేదు నేను చెప్పాడు కదా అంటే ఆయన పాపం మఘవన్ ఏవమేగా చెప్ ఈ ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం అంటే దేహం ఆత్మ అనే నిర్ణయం ఉందే ఇది కరెక్టే సరే అదే నీకు ఏతంతమేవతే భూయహా అను వ్యాఖ్యాస్యాను ఈ ఆత్మస్వరూపాన్ని నీకు మళ్ళీ అంటే మరో ఆత్మ చెప్తాడని మీరు అనుకోదు మరో ఆత్మని చెప్పాడు అనుకోండి అంటే అంతకుముందు చెప్తున్న ఆత్మ అది నిన్నమాట అది యథార్థం కాదనమాట అంటే ప్రజాపతి తప్పుగా చెప్పాడు అలా ఉండదు చాలా తప్పదు అంకేతనే ఏతంతేవతే ఇదే ఆత్మని అంటే ఇంతకుముందు నేను చెప్పాను అదే చెప్తాను భాష చెప్తాను నువ్వు తప్పుగా అర్థం చేసుకుందావు ఈసారి నీ అదృష్టం బాగుంటే నువ్వు సరిగ్గా తెలుసుకుంటావు అని ఆశిద్దాం కానీ నీ అంతఃస్కరణల్లో మరి కొంత శుద్ధి అవసరం నువ్వు కొంతకాలం బ్రహ్మచర్యించే బ్రహ్మచర్య అంటే గురుకుల వాసన చేయి కొంతకాలం గురుకులలో ఉండి స్తవణం అది చేస్తూ ఉండు ఎంతకాలం ఇంతకుముందు ఎంతకాలం ఉన్నారు ముప్పై రెండు ఏళ్ళు ఉన్నాను ఆయన ఏం పర్వాలేదు ఇంకో ముప్పై రెండు ఏళ్ళు ఉండమని చెప్పాడు వర్షాఫరం ద్వాత్రం అవును మరి వేదాంతాన్ని చదువుకోవాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదండి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసునండి బిఎస్పీయో బిఏయో తెలిసిన వాడిని తీసుకుంటారు బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో ప్రశంగా వేదాంతానికి వస్తాడే ఎంఎస్సీకి పోతాడే ఎంఎస్సీకి పోతాడు అలా కాదండి ఒక శ్రద్ధ ఉన్నాడు వాడు వస్తాడంటే రావస్తాడు బట్ మోస్ట్లీ బిఏ పాలిటిక్స్ చేసి ఇది వేదాంతి హాస్తో ఇది వేదాంతానికి వస్తాడు సో ఏదో కొద్ది ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు ఓ ఫిసరంతా ఇంగ్లీషన్ ఓఫిసర్ ఇంగ్లీషు కొంత అరిజిమెటిక్ కొంత జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే అశోకుడు రోడ్డు ప్రక్క ఏమి నాటించాను ఇలాగే చెట్లు ఇలా కోరాలనుకుంటే రద్ద చేస్తాడు అన్ని చెప్తున్నారు ఏదో కొంత జనరల్ ఇలాంటి ఏదో కోపు సాధారణ ఉంటారు ఇది పోగేస్తాడు బుద్ధిలో దీన్ని పోగేసి ఎలాంటి కోర్సులో జాయిన్ అవుతాడు అసలు పంచు కట్టుకోవడం నేర్పి వీడికి డొక్క శుద్ధి అయ్యేపటికే ఏడాది అయిపోతుంది కోర్సు రెండు వేలు తొమ్మిది ఏళ్ళ కోర్సు అయినా ఉన్నా ఇప్పుడు వీడేమో ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ అయితే హెడ్ అయితే పాఠం పచ్చమ్ ఈ పాఠం చెప్పడానికి ఎలా చెప్తాడు ఈ విని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే పోతాం వాళ్ళు ప్రాధాన్హినంగా వీరికి ప్రాధాన్యత ఏదో కొద్ది గొప్ప ఉపయోగం కలుగుతుంది అసలే ఉపయోగం ఉండదు నేను అన్నం ఏదో కలుగుతుంది కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇదేదో ఒక హడాది హేడాదిగా ప్రపంచం అంతా వేదాంతాన్ని నింపేయడం కోసం చేసి ప్రయత్నంలా ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో మన ఇన్స్టిట్యూట్ యొక్క వ్యాపకత్వాన్ని పెంచుకున్నట్టుంది తప్పిస్తే ఆ పర్టికులర్ విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఇట్ సాల్వ్ ఏ ప్రాబ్లం నన్ను అడిగారు మీరు విద్యార్థులకు త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు మీరు చెయ్యాలి అని అడిగారు అంటే నేను చెప్తాను ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ముందు బిలీవ్ చేయాలి కదండి యూ హిలీవ్ ఇన్ ఇట్లీ ఓకే ఇన్ వాట్ యూ బిలీవ్ ఇన్ ఇట్ త్రీ మంత్స్ కోర్సు ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఎందుకంటే త్రీ మంత్స్ కోర్సు చేశారనుకోండి ఎవరు వస్తారు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు గృహస్థులు బ్రహ్మచారులు హుసోయమరైతే వాడు త్రీ మంత్స్ ఇన్వెస్ట్ చేసి వచ్చి నేర్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తాను నేర్చుకున్నది తన నిజ జీవితంలో అను దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు చేసేదనుకోండి వాడు నన్ను నా వెనక్కాలే ఉంటాడు నన్ను వదిలిపెట్టాడు ఇప్పుడు వాడు ఏం చేయాలో నేను చూపించాలి వాడికి వాడి జాబ్ చూపించాలి నేను జాబ్ నేనేం జాబ్ నాకేమో కాకినాడ వెళ్లి వాడిని నేను కాకినాడ వెళ్ళం మానేసి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాఠం చేస్తూ ఉంటారా అని వీళ్ళు పంపించాలి వాళ్ళు ముక్కుతో ములుగుతో వీటికైతే పాఠం వెళ్తూ కొంతమంది వెళ్ళడం మానేస్తారు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు నువ్వు వచ్చి వాళ్ళు మాకు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు దాని మీద దాని మీద ఇంకా ఏదో చేయాలి కొంతమంది రిజెక్ట్ చేస్తారు వీటిని పట్టుముక్కి అప్పుడు మళ్ళీ వీడు వాపస్ వచ్చేస్తాడు అప్పుడు వీడిని కాకినాడ కాదు ఈసారి కొల్లాపూర్ వెళ్ళగా మళ్ళీ చూడడం గమనించాలి లేకపోతే ఇది ఒక టైక్ మిషన్ ఇచ్చి దిగే తీసుకోవడం మరి ప్రొచ్చింది అది మీ వంటి పెద్దలు ఉన్నారనుకోండి మీరు దాని ముందు ఒక ప్రేమతో వస్తా ఒక మెచ్యూరిటీతో వస్తా ఏ కొద్దిపాటి మీరు తెలుసుకున్నా మీకు ఆనందం కలుగుతుంది మనం ఒక నిమిత్తంగా పనిచేసేవాడిని నాకు ఆనందం కలుగుతుంది ఆనందం మాట ఎలా ఉన్నా నాకు భక్తి లోపట్ లేకుండా కాబట్టి ఐ బిలీవ్ ఇన్ దిస్ దిస్ లాంగ్ టర్మ్ కోర్స్ ఇది నీవేం బియ్యార్ ఎంఐ ఇది ఇదికే బియ్య ఎంఐ ఆ రకంగా లైక్ అలా కాదండి మరి అలా ఉండబడితే కదా అది యాత్ర కరెక్ట్ ఆ విభూత్ అది వాళ్ళు చేస్తారు అతను వాళ్ళకి ఆ ఓపికంది వాళ్ళు చేస్తారు నా వల్ల కాదు పరమార్థానందూ కూడా ఇదితారు నా వల్ల కాదండి ఈ పని నేను చేసివాళ్ళు చేస్తున్నారు వాళ్ళ గోపిక ఉంది నాకు ఓపిక లేదు అలాగే నా కాదు నా గోపిక లేదు అని అంటున్నాను భవిష్యత్తు ఏం చేద్దాం చూద్దాం కాబట్టి సో మళ్ళీ ముప్పై రెండు ఏళ్ళు ఎందుకంటే వీడి దుఃఖశుద్ధి అవ్వదండి వీరు కొద్ది రోజులుంటే వీడికి ఏమవుద్దు వీడు విడితే ఆత్మ ఆత్మబోధ తత్వబోధ ఉంటాడు తప్పించి ఏమవ్వదు ఎన్ని కాదు అంతా కలగాబులం చేస్తారు కొన్ని కామ్యకర్మలు కొంత ఏకర్మ కొంత వేదాంతం కొంత ఇది కొంతది పోపు పెడతారు చూడండి ఉప్మా పోపులా ఇస్తారు దాన్ని అది ఓ నిజరిది ఓ దాని ఎందు ఆ వివేకం ఉండదు ఆ క్లారిటీ ఉండదు అంత పోపు సమానం కొంత సైకాలజీ కొంత లోక జ్ఞానం కొంత వేదాంతం కొంత కామ్యకర్మలు కొంత జ్యోతిషం కొంత నక్షత్రాలు కొంత రుద్రాక్షలు ఇలా పోద వీళ్ళు వేదాంతం అంటే వేదాంతంలా దేహ దేహమో ఆత్మ కాదు ఇప్పుడు చెప్పి ఏం మాట్లాడుతావు ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు మీరు దేహాత్మవాదంతో ఉన్న ప్రశ్న మీరు అడగద్దు నేను చెప్పను చెప్పాను మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానని అడిగారు దేహాత్మ భావ ప్రశ్న మీరు అడగద్దు నేను చెప్పను ఆ ప్రశ్న దేహాత్మ భావాన్ని ఇచ్చిన ప్రశ్నే కదా మరి అటువంటి క్వశ్చన్ ఎంటర్టైన్ చేయను నవ్ యూ ఆస్యర్ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్స్ ఏమన్నా అన్నారు పూర్ణా పూర్ణమ్య పౌర్ణస్ పౌర్ణమాదాయ పూర్ణమే శాంతి శాంతిశాంతి హరి ఓంభ్యో నమ తి